అలెలియా పాట పాడుకుందాం మనం ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఇషయానీ ప్రేమానురాగం నను కాను అను క్షణం ఎడబాయని నీ కృపా చోకపులోయలలో కష్టాల కడగన్లలో కడలిని కడలిలో నిరాశ ని స్పృహలో చోకపు లోయల కష్టాల కడగన్లలో కడలేని కడలిలో నిరాశ నీ స్పృహలో అర్ధమే కానీ జీవితం ఇక వేడుదమని నేననుకొనగా అర్ధమే కానీ జీవితం ఇక వేదమని నేననుకొనగా కృపా కనికరము గలదేవా నా కష్టాల కడలిని దాటించితివి కృపా కనికరము గలదేవా నా కష్టాల కడలిని దాటించిటివి ఆ ఎడబాయని నీ కృపా నను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నను విడువదు ఎన్నటికీ నిషయా నీ ప్రేమానురాగం నను కాయను అనుక్షణ హే సీ ప్రేమానుగం నను కాయను అనుక్షణ రేణబాయని నీ కృపా విశ్వాసపోరాటముల దురాయశనలు కాడలి విశ్వాసములో విశ్వాస పోరాటము యూరాయ శోధనలు కా జో సడలితి విశ్వాసములో దుస్తు లక్షేమమునే చూసి ఇక నీతి వెడదమని అనుకొనగా దుస్తు లక్షేమమునే చూసి ఇక నీతి వెడదమని అనుకొనగా దీర్ఘ శాంతము గలదేవా నా చేయి విడువకా నడిపించితివి దీర్ఘ శాంతము గలదేవా నా చె విడువక నడిపించితి ఆ ఎడబాయ నీ కృపా నను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నను విడవదు ఎన్నటికీ విశయానీ ప్రేమానురాగం అనుకాయును అనుక్షణం విషయానీ ప్రేమానురాగం అనుకాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా నీ సేవలు ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూసుకుని నిరాశ చింది తిని నీ సేవలు ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూసుకుని నిరాశ చిందితిని ారమైన సేవను ఇక చేయలేనని అనుకునగా భారమై నయి సేవను ఇక చేయలేనని అనుకునగా ప్రధానయాకుడా అనుభవాలతో బల పరచితి ప్రధానయాకుడా నీ అనుభవాలతో బలపరచితి ఆ ఎడబాయ నీ కృపా నను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నను విడదు ఎన్నటికీ ఇషయానీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణ ఇషయానీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణ ఎడబాయని నీ కృపా నన్ను విడవదు ఎన్నటికీ ప్రైజ్జం ప్రాధిజం పరశుద్రబాగు దేవ ఏసయ మీకు వనాలనైనా ఇస్రాల్లో గొప్ప తండ్రి మీకే కృతజ్ఞతలైనా మీ యొక్క మరణం భూస్థాపన అంతరంగా ఉంది ఇస్రాయల్ గా యూతులుగా మార్చుకున్నందుకు మీకు ఎంతో బంధనాలనైనా గరితల రాష్ట్ర పత్రికల్లో విషయాన్ని చేస్తున్నారు ప్రభా మీ మరణం వలననైనా అబ్రాహ్మ సంతానంగా మార్చుకొని ఆ యొక్క సంత ఆ సంతానంగా మార్చుకొని అబ్రాహ్మణకు చేపడ్డ ప్రతి వాగ్దానాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు ఎంతో బంధనాలు మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ప్రభా ఈ యొక్క సాయంత్రం సమయంలోనైనా మీ యొక్క సన్నిధికి వచ్చినాం మీ యొక్క వాక్యాన్ని వినాలని నాశపడుతున్నాం అతను మాట్లాడండి మా హృదయం తృతిపరచమాన్ని ప్రార్థిస్తున్నాం మేము కేవలం వినేవాళ్ళమే కాదు ప్రభా వాక్యాన్ని పాటించే వాళ్ళం అయినా జీవితంలో ఉన్నట్టు కాకుండా మమ్మల్ని మతంలో నుంచి బయటికి తీసుకొచ్చినైనా మా హృదయం అనే ఆ బలిపీఠం దగ్గర ప్రభా మీరు మమ్మల్ని కలుసుకుంటున్నందుకు మీకు ఎంతో వననాలు అవును ప్రభా ఆ బలిపీఠం దగ్గర ప్రభా ఎప్పుడు అగ్ని మండుతూనే ఉండాలన్న విషయాన్ని మీరు మాకు పాత నిబంధన విధానాల నుంచి నేర్పించినారనైనా అవును ప్రవ్వ అది ఎప్పుడు కూడా మండుతుంట లాగన మేము వాక్యంలో ప్రార్థనలో జీవించేలాగన సహాయపడండి తండ్రి ఈ లోకాతీతమైన జీవితము వాటిని ఆర్పివేస్తాయినైనా ఇల్ లోకాశలు ముఖ్యంగా తండ్రి ముస్లమ్మ ముచ్చట్లు ప్రవ ఇక టీవీ ప్రోగ్రామ్స్ సినిమాలు ఇవన్నీ వాటిని ఆర్పి తండ్రి కాబట్టి వాటికి మేము బహుదూరంగా ఉండేలాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం వాక్యం నేను సత్యాన్ని గ్రహించాలా దాని ప్రకారంగా జీవించాలా ప్రభా ముఖ్యంగా వీటిని ప్రకటించకపోతే శ్రమ అన్నారు కాబట్టి మేమందరం వీటిని ప్రకటించాలా అటువంటి ప్రకటించేసే ఒకళ్ళుగా మమ్మల్ని తయారు చేయండి మీరు సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమన్నారు నమ్మిన వాళ్ళని శిష్యులుగా మార్చమన్నారు కాబట్టి ప్రభా మాకి అప్పగించబడ్డ పని అది శిష్యులుగా మార్చడం కాబట్టి నేను కేవలం విశ్వాసాలు ఉంటే సరిపోదన్న విషయాన్ని జ్ఞాపకం చేసినారు విశ్వాసము ఒంటిగా ఉండి మృతమైపోతుంది క్రియారూపకంగా లేకపోతే అని యాక రాష్ట్ర పత్రిక ద్వారా మీరు మాతను మాట్లాడారు కాబట్టి నేను క్రియల రూపకంగా మీ విశ్వాసాన్ని మేము వ్యక్తపరచాలేనా అటువంటి సేవా భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించి నడిపించామని యేసు పరిశుద్ధ నామాంన ప్రార్థించుచున్నాం తండ్రి ఆమె నువ్వు కాలం నుండి ప్రకటన గ్రంథంలో వాక్యాలను ధ్యానిస్తున్నాం సిస్టమేటిక్ గా వచనం వచనం వెంబడి వచ్చినము అధ్యాయం తర్వాత అధ్యాయం పదమూడవ అధ్యాయానికి మనం వచ్చింటి దగ్గర దగ్గర రెండు రెండు నెలలు అయినట్లు అనిపిస్తుంది అంటే దగ్గర దగ్గర ఎనిమిది వారాలైందేమో అనిపిస్తుంది ఎందుకంటే పదమూడవ అధ్యాయం బహు ప్రాముఖ్యమైనది అక్కడ నుంచి ఆ పదమూడవ అధ్యాయం నుంచే బూరల తీర్పు ఎట్లా ఆరంభమవుతుంది అన్న విషయాన్ని దేవుడు మనకి చూపిస్తా ఉన్నాడు బూరెల తీర్పు ధ్యా మొదటి తీరుపు మొదటి బూర నుంచి మొదలుకొని ఆరవ బూర వరకు ఏం జరుగుతుందన్న విషయాన్ని మనం చూసినాం అక్కడ ప్రతి బూర ఊదినప్పుడు గొప్ప జనము ఎట్లా శ్రమల గుండా పోతున్నారు అనేటిది దేవుడు తర్వాత సర్పములు తేళ్లకి ఎట్లా అధికారం ఇస్తుంది అని చూపిస్తా ముఖ్యంగా మనము ఐదవ బూరలా చూస్తాం దాన్ని బహుతేటగా కానీ మొదటి బూర నుంచి మొదలుకొని అగ్ని వడగండ్లు అయి రెండు గుంపులు అవి అగ్ని అంటే తేళ్లకి సాదృశ్యం వడగాండ్లు అంటే సర్పములకి సాదృశ్యం అట్లనే రెండో బూరలో మూడో బూరలో ప్రతి బూర ఊదినప్పుడు మనం చూస్తున్న విషయాలు ఈ రెండు గుంపులు గొప్ప జనాన్ని ఎట్లా హింసించబోతున్నాయి తర్వాత ఎట్లా మరణానికి అప్పగించబోతున్నాయి అనేటిది ఆరవ బూర కష్టపడికి గొప్ప జనం మరణించడం అన్న విషయాన్ని మనం చూసినాం కాబట్టి ఇది సాధారణంగా ఉండే బైబిల్ కామెంట్రీస్ అలా మనం చూడనే చూడలేము ఇవి ఎట్టి పరిస్థితుల్లో మనకు కనిపించవు ఇవి ఎందుకంటే నేను అనేక పర్యాల్లో దేవుని అడుగుతా ఉన్నాను ప్రార్థన ఆయన మనలాగా మన మనుషులు సాధారణంగా మాట్లాడినట్టు మాట్లాడాడు ఆయన వాక్యం ద్వారా చూపిస్తా ఉంటాడు నీ హృదయంలో నీకు ఆ అవగాహనని చూపిస్తా ఉంటాడు నువ్వు దాన్ని తిరిగి వాక్యంతో పోల్చుకుంటా ఉంటావు ప్రతిదీ అతికినట్లు కనిపిస్తేనే అంటే దాన్ని ఇంగ్లీష్లో కుహరెంట్ అంటాం తర్వాత కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ అంటే ప్రతి స్థలంలో ఒకటే విధానంగా కనిపిస్తూ ఉంటుంది పాత నిబంధన పుస్తకాలే గానీ కృత నిబంధన పత్రికలు పుస్తకాలే కానీ సువార్తలే కానీ ప్రతిదీ యథావిధిగా కనిపిస్తేనే దాన్ని మనం కన్సిస్టెన్సీ అంటాం తర్వాత కుహరెంట్గా ఉంటుంది అంటే అతికినట్లు ఉంటుంది అప్పుడే వాటిని సత్యంగా పురస్వీకరిస్తాం పాత నిబంధనలో ఒక రీతిగా ఉండి క్రొత్త నిబంధనలో ఇంకో రీతిగా ఉందంటే బైబుల్ వాక్యాన్ని మనం నమ్మలేం తర్వాత మొదటి సువార్తలో ఒక రీతిగా ఉండి రెండవ సువార్తలో ఇంకో రీతిగా ఉందంటే బైబుల్ వాక్యాన్ని నమ్మలేం మనం ఎందుకంటే సత్యం అనేది ఎప్పుడు కన్సిస్టెంట్ గా ఉంటుంది దాని తర్వాత కొహరెంట్ గా ఉంటుంది ఎవరికన్నా తెలుసా ఈ ఇంగ్లీష్ పదాలు కన్సిస్టెంట్ అంటే స్థిరమైనది అని ఉంది స్థిరమైనది అంటే ప్రతి వాక్యము లోని పరమార్థము ఆదం ఆది కాండం బదులుకొని ప్రకటన గ్రంథం వరకు చూసే ప్రతి వాక్యంలో స్థిరత్వం ఉంటది ఉదాహరణకి మనిషి పాపం పాపి అనేది కన్సిస్టెంట్ గా చెప్తుంటది బైబుల్ స్థిరంగా చెప్తా ఉంటుంది ప్రతి పత్రిక ప్రతి పుస్తకము గ్రంథాల నుంచి పాత నిబంధన గ్రంథాలు చూస్తే పాపము గురించి కన్సిస్టెంట్ గా చెప్తుంటాడు దేవుడు పాపిని ఆయన క్షమిస్తాడు కానీ పాపంని మటుకు సహించడు కన్సిస్టెంట్ అన్నట్టు అది అందుకు మనం స్వీకరిస్తాం తర్వాత పది ఆగేలు ఉంటాయి కదా పది ఆగేలు పుస్తకాలే గాని కృత పుస్తకాలే గాని వాటన్నిటినీ ఒప్పుకుంటుంది పాత నిబంధనలో పాటించి కృత నిబంధనలు ఉల్లంఘించమని చెప్పలేదు కూడా పది యాగలను పాటించమని ఏసుడవే చెప్పిండు మనకి కాబట్టి కన్సిస్టెంట్ అంటాం అంటే స్థిరమైంది అన్నట్టు ప్రతి వాక్యము స్థిరమైంది బైబిల్లో అయితే ఈ స్థిరమైనది విధానము ఇంకా ఏ మత గ్రంథాలలో కనిపించదు హండ్రెడ్ అది ప్రూవ్ చేయగలం నేను ఎందుకంటే అవి చదివినా కాబట్టి నేను చదువుతుంటేనే తెలిస్తే కదా లేకపోతే తెలియవు తర్వాత ఒక తపన నాకేందంటే నేను స్వతహాగా తెలుసుకోవాలి వీటన్నిటినీ మోసపోకుండా ఉండాలంటే ఎవరో చెప్తుందని కాదు కానీ నేను పర్సనల్లీ వీటిని తెలుసుకోవాలా ప్రార్థనా వాక్యాన్ని ధ్యానించాలా చెక్ చేసుకోవాలా ఇంతకు అంటే 100 ఇయర్స్ క్రితం నుంచి కామెంట్రీస్ లలో రాసుకున్న వాళ్ళు భక్తులు వాళ్ళు ఎట్లా అర్థం చేసుకున్నారు దేవుడు నాకు ఎటువంటి విధానం చూపిస్తున్నాడు వీటన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించే ఆ యొక్క గుణగణ దేవుడు నాకు ఇచ్చాడు నేనేదో స్పెషల్ అని కాదు అని నాకు అది చిన్నప్పటి నుంచి ఒక తపన అన్నట్టు పరిశోధించాలా ప్రతిదీ గ్రహించాలా ప్రతిదాన్ని ఒకదాని ఒకటి చూసుకోవాలి ఇప్పుడు స్థిరత్వంగా ఉందా లేదా అనేది చూసు చూసుకోడానికి అటువంటి గుణగణం తర్వాత కుహరెంటుగా ప్రతి వాక్యము కుహరెంటుగా ఉంటుంది లేక ప్రతి అంశము బైబిల్లోని ప్రతి అంశం కుహరెంటుగా ఉంటుంది అంటే దాన్ని ఏమంటాం పొందిక అంటారు పొందిక అంటారు వాక్యము లేక అంశాలు పొందికైనవి ఉంటాయి అంటే కుదిర్చినట్లు అన్నట్టు ఉదాహరణకి పాపం పాత నిబంధన కాలం మొదలుకొని కొత్త నిబంధన వరకు పాపి కచ్చితంగా వర్ణించాల్సిందే కానీ ఎవరు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు పాత నిబంధన కాలం నుంచి చూస్తాం మనం నినివే ఇవే పట్నస్తులే కాదు దానికి ముందు కూడా అనిలం కూడా అనిల్ నశించుకోవడం దేవునికి ఇష్టం లేదంటాడు కంటే ముందటి నుంచే ఉంది అది నశించడం ఇష్టం లేదు ఎందుకంటే దేవునికి మోసకి చేపించిన గుడారము పరలోకంలో ఉన్న ఆ మందిరము యొక్క కొలతలన్నీ చెప్పినప్పుడు నువ్వు ఇట్లనే కట్టాల గుడారాము ఇట్లనే తయారు చేయాలంటే మోసకి గుడారం తయారు చేసిండు అందరూ అనిల్లకి స్థలం పెట్టిండు దేవుని దృష్టిలో అనిల్ కూడా రావాలా అదే రీతిగా సులమ్మను మందిరం కట్టించినప్పుడు అన్నిల ప్రాంగణం విడిచిపెట్టిండు అది అన్నిల కొరకా అన్నిలొచ్చి దేవుని శధించాల పాత నిబంధనలు కూడా ఉంది ఆ పొందిక కాబట్టి కేవలము ఒక బైబుల్లోనే ప్రతిదీ స్థిరత్వంగా పొందిక కలిగినది ఉంటుంది ప్రతి అంశాలు అదే రీతిగా పాపంని సహించాడు తన సొంత బిడ్డల పాపం చేసినా శిక్షించండు కదా పాత నిబంధన పుస్తకాలలో అంతే క్రొత్త నిబంధన పుస్తకాలలో కూడా అంతే ఆయన దాన్ని ఆ రీతిగా స్థిరంగా కుదిర్చిండు అన్నట్టు కృత నిబంధన పుస్తకాలు కూడా అంతే పాపం చేసిన వాడికి శిక్ష తప్పదు అన్నట్టు కాని ప్రేమ దేవుడు జాలిగల దేవుడు పాత నిబంధన కాలంలో శిక్షించిండు మరణానికి అప్పగించిండు కాని కృత నిబంధనలో మరణానికి అప్పగిస్తాడు ఓర్పు సహనాలు కలిగి ఇంకా సహిస్తాడు ఇంకా మార్పు పొందుతారేమో ఇంకా క్షమాపణ పొందుతారేమో పాపం ఒప్పుకుంటారేమో జీవితాలు మార్చుకుంటారేమో వాళ్ళ నడక మార్చుకుంటారేమో అని ఓర్పుతోని సహనాలతోని ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు తప్పిపైన కుమారుడు తిరిగి వస్తే హత్తుకుందామని పరిగెత్తిపోయి కౌగలించుకోవాలి ఆ కుమారుడు అనేసి ఆయన మనసు అయితే నేను చాలా సంవత్సరాల నుంచి ఒక ప్రశ్న ఇస్తాను లూసిఫరు వాడు ఏ రీతిగా ఆ తక్కిన మూడో వంతు అంటే వన్ థర్డ్ అంటాం కదా మూడో వంతు అంటే వన్ థర్డ్ అక్కడ కూడా గుంపులున్నాయి దూతల మధ్యలో లూసిఫరు మూడో వంతు దూతలని ఏ రీతిగా మోసగించిండు అన్న విషయాన్ని వాడు ఏం చెప్తే వీళ్ళు విన్నారని అయితే ఈ రోజు సాయంత్రము నేను దానికి జవాబు ఎత్తుకున్నాను ఏంటంటే ఏ రీతిగా వీడు మోసగించిండు అంటే దేవుడు ఎటువంటి వాడు అన్న విషయం మీదనే ఆయన గుణగణం మీద వాడు అటాక్ చేసినట్టు మనం చూస్తాం ఎందుకంటే దేవునికి రావాల్సిన మహిమని వాడు రానియకుండా అటగించింది అది నేను పోయిన వారం కూడా అటుపోయిన వారం కూడా నేను కుట్టెక్కడో చూపించిన వాక్యాలలో లేక మన మధ్యాహ్నం ఆరాధనలు చూపించినట్టు నేను ఎక్కడున్నా నేను అదేందంటే దేవుని యొక్క గుణగణము ఎటువంటిది అనేది ఆయన ఎట్లా మహిమని పొందుకుంటుంటాడు అయితే ఆయనకి మహిమని రానియకుండా వీడు అబద్దాలు చెప్పి అడ్డగిస్తా ఉన్నాడు తర్వాత నేను చూపించిన వాక్యంలో ఆది దేవుడు ఆదాం అవలని సృష్టించినప్పుడు లూసిఫర్ ఏమని ఆజ్ఞ ఇచ్చాడు అది ఏ హెచ్కెల్ గ్రంథంలోనే ఇక్కడ చూపించి సైతానికి లూసిఫర్ అంటే సైతాన్ మారకముందు ఆ దూతకు ఒక పని అప్పగించాము ఏంటంటే నువ్వు మనుషులని కాపలాగాయాలా అని అయితే లూసిఫరు ధిక్కరించాడు నేనేంది మనుషులని కాపలా కాసేదండి అది చూపించిన వాక్యం ఇవన్నీ మనకి గతంలో ఎప్పుడు తెలియదు ఎక్కడ చెప్పబడలేదు కానీ చివరి రోజులలో అన్ని బయల్పరచబడుతున్నాయి అందుకు ఈ టైంలో మనం చాలా కేర్ఫుల్ గా టీగుండాలా ఈ వాక్యాలకి ఇది పోయిందంటే నీకు ఇంకొక అవకాశం ఉండకపోవచ్చేమో వీటన్నిటిని తిరిగి పొందుకోవడానికి ఎందుకంటే ఐహిక విచారాలు ఎక్కువ అయిపోతున్నాయి మనకి ఈ లోకంలో ఎందుకంటే వాటిని తయారు చేస్తున్నాడు ఈ లోకాన్ని లాక్డౌన్ తర్వాత ఎక్కువ ఐహిక విచారాల సైతం మనుషులు కొట్టుకొని పోతున్నారు కి వెళ్ళిపోతా ఉన్నారు ఎటు భర్త వెళ్ళిపోతారు ఆ టైం వాళ్ళని ఎట్లా తీసుకొని చచ్చిన చేపలన్నీ ఆ యొక్క నీటి కాలువకి ఉంటాయో అట్లా మనుషులందరు కొట్టుకొని పోతున్నారు జీవం గలవారం కాబట్టి మనము ఆ నీటికి ఎదురుగా మనం దాని కొన్ని కొట్టుకొని పోనీకుండా దానికి ఎదురుగా ముందుకు వెళ్తా ఉన్నాం అన్నట్టు కాబట్టి దేవుడు మనకి వీటన్నిటిని చూపిస్తున్నాడు వీడు దేవుడు చూడు ముందు మనల్ని సృష్టించాడు కాని ప్రాధాన్యత మటుకు మనుషులకిచ్చేడు దేవుడు మంచి కాదు అని దేవుని మీద వీడు అబద్దాలు చెప్పిండు అది నాకు ఈరోజు సాయంత్రమే బయలుపరచబడింది ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాను నేను చాలా చెప్పిన మీరు కూడా కనుక్కోండి కొంతమంది ట్రై చేసి వదిలేసిండ్రు బట్ నేను మటుకు వదలలే నేను ప్రయత్నిస్తున్నా నన్ను ప్రభు ఇది తప్పక నాకు బయలుపరుస్తాడు ఎందుకంటే ప్రశ్న నాకు వచ్చింది నేను మీకు ఇచ్చిన కానీ నేను వెతుక్కున్నా చివరికి చాలా నేను ఫాస్టింగ్ ఉన్నాను దాని గురించి తెలుసుకోవాలి సత్య మనిషి కాని నాకు ఈ రోజు సాయంత్రం బయలుపరిచిన దేవుడు వీడు దుష్టుడు దేవుని యొక్క మంచితనాన్ని తురణీకరించాడు తూతలకు చెప్పిండు మనల్ని ఈ రీతిగా తయారు చేసేడు మనం ఎన్నో వేల సంవత్సరాల కానీ ఇప్పుడిప్పుడే ఒక మనిషిని మటికెళ్ళి తయారు చేసి వానికి కాపలాగా పెట్టిండు మనల్ని ఆయన చెడ్డోడు మంచోడు కాదు దేవుడు అంటే దేవునికి రావాల్సిన మహిమని వాడు రానియకుండా అటగించిండు వాడు చేసిన తప్పు పని అది అన్నట్టు కాబట్టి తక్కిన అందరు దూతలు తృణీకరించు కానీ ఒక మూడవ వంతు అంటే వన్ థర్డ్ వన్ థర్డ్ అంటే మీకు తెలుసు టూ థర్డ్స్ అంటే రెండు గుంపులు 1 థర్డ్ అంటే ఒక గుంపు 2 థర్డ్స్ అంటే సర్పములు తేళ్లు 1 థర్డ్ అంటే గొప్ప అంటే మూడు మూడు భాగాలు అన్నట్టు సో వన్ థర్డ్ అంటే 33.3%, 2 పాయింట్ అంటే సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అన్నట్టు అయితే సిక్స్టీ సిక్స్ ఇక్కడ వన్ థర్డ్ అంటే థర్టీ అంటే వందకి ముప్పై మంది దూదళ్ళు వాణ్ణి వెంబడించారు సో ఒక లా వెయ్యి మంది అనుకోండి వెయ్యి మందికి ముప్పై మూడు ఇంటూ వెయ్యి డివైడ్ చేయాలి ముప్పై మూడుతో వందకి ముప్పై మూడు మంది అంటే వెయ్యికి మూడు వందల చిల అట్లా అన్నట్టు అంత మంది అట్లా కొన్ని లక్షల ఒక లక్షకి ఎంత మంది ఊహించుకోండి వన్ థర్డ్ ఆఫ్ వన్ ల్యాక్ అంటే ఎంతనో మ్యాథమెటిక్స్ లెక్కలు అంటే చక్క చక్కగా చేసేస్తూ ఉంటారు చెప్ అట్లా కోట్లాది కోట్లాది దూతల్లో మూడో వందంటే ఊహించుకోండి ఎన్ని వేల మంది దూతలు వాని వెంబరించడం వల్ల దయ్యాలైపోయినారు వి చేసిన పని ఏంది దేవుడు మంచోడు కాదు చెడ్డోడు అని దేవునికి రావాల్సిన మహిమని వాడు రానియకుండా దొంగలించాడు దేవుడి నుంచి ఈ రోజు కూడా ఇది మనం గమనిస్తా ఉంటాం దేవునికి రావాల్సిన మహిమని ఏ రీతిగా అయితే సైతాను రానియకుండా దేవుడు చెడ్డోడు అని ఆయన గురించి తప్పుగా నేరాలు మోపిండో మనసే మన జీవితాల్లో నువ్వు ఎక్కడున్నా కానీ రక్షింపబడ్డవాడవు రక్షింపబడ్డతానవు నీ గురించి మంచిగా చెప్పరు ఎవరు నువ్వు ఎంత సహాయకులుగా ఉన్నా ఎంత సహాయపడినా మనుషులకి నీ గురించి మంచిగా చెప్పరు నువ్వు ఎంత కష్టపడినా నిన్ను మెచ్చుకోరు ఈ లోకపు తత్వం అది నువ్వు ఎంత లాభం చేకూర్చినా నీ ఉద్యోగ స్థలంలో నీ బాసస్ నిన్ను ఎప్పుడు కూడా వాళ్ళు మెచ్చుకోరు కానీ ఒక టైం వస్తుంది నిన్ను మెచ్చుకోవాల్సింది దేవుడు ఈ లోకం మెచ్చుకో ఒకవేళ మెచ్చుకుంటున్నారంటే ఏదో మోసముంది అన్నట్టు వాడిని నుంచి ఏదో ఆశిస్తుంది అన్నట్టు ఈ లోకపు విధానం అది అన్నట్టు కానీ అందుకే మన ప్రభువుడు చెప్తాడు ఈ లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది ఎందుకంటే అది మొదట నన్ను ద్వేషించింది ద వరల్డ్ హేట్స్ యూ సో యాజ్ ఇట్ హేటెడ్ మీ అన్నాడు కాబట్టి ఈ లోకము మనల్ని ద్వేషిస్తూనే ఉంటది ఎందుకంటే మంచికి చెడుకే సంగ్రామం యుద్ధం వెలుగుకి చీకటికి యుద్దం మహాసంగ్రామం ఇది బహు భయంకరమైన యుద్ధం ఇది కాబట్టి వాడు ఎట్టి పరిస్థితిలో వాడి గుణగణమేంది దేవునికి మహిమ రావద్దు దేవుడు అబద్ధికుడు అంచోడు కాదు అని ఎట్లయితే వాడు ముద్రేసిండో ఆ తక్కిన దూతలు ఎవరైతే విన్నారో వాళ్ళందరూ అతనితో పాటు క్రింద పడవేయబడ్డట్టు చూస్తాం దేవుని పర్వతం మీద నుంచి వాళ్ళు అక్కడి నుంచి పడిపోయినరు ఈ రోజు కూడా వాళ్ళు అదే పాటిస్తారు అది కరెక్టే కదా వారి దృష్టిలో అది కరెక్ట్ అనుకుంటున్నారు కానీ వాళ్ళు అనుకోవాలి కదా అరే మనకంటే కొంచెం తక్కువగానే కదా మనిషిని సృష్టించింది దూతల కంటే కొంచెం తక్కువే కదా మనం మన వాట అట్లెందుకు అర్థం చేసుకోలేవాడు అంటే దేవుడు దూతల పట్ల ఎంత మంచి భావన కలిగిన వాడు మంచి తాత్పర్యం కలిగిన వాడు దూతలని మనుషుల కంటే ఎక్కువ పవర్ఫుల్గా చేసిండి కదా కొంచెం పవర్ఫుల్ గా చేసిండు వాళ్ళకంటే మనం కొంచెం తక్కువ అంటాడు యేసు ప్రాభు కాబట్టి సైతాను ఆలోచన తప్పు మనం కూడా అటువంటి ఆలోచనలకి అవకాశం ఇవ్వద్దు నాకెందుకు ఇట్లా నాకు ఎందుకట్లా వానికి కంపేర్ చేసుకోవద్దు ఆయన ప్రతి ఒక్కరిని లేవనైతే దేవుడు తన పిడ్డల్ని మరీ విశేషంగా నీకు రావాల్సిన క్రెడిట్ నీకు నువ్వు ఎంత ప్రయాసపడి ఉద్యోగంలో ఎంత మంచి పనులు చేసినా కంపెనీకి ఎంత సేవ్ చేసినా నష్టపోనియకుండా ఆ కంపెనీ నేను ఎప్పుడు గుర్తించదు నా జీవితంలో ఎంతో జరిగింది నేను చేసినంత పని అంటే బయటికి మన మీద గొప్పగా చెప్పుకోము కానీ నేను చేసినంత పనిలో పది శాతం ఎవరు చేయరు ఆఫీస్లో నేను చేసినంతగా వర్క్ ముప్పై సంవత్సరాల్లో నాతో పాటు పనిచేసిన వాళ్ళలో ఒక్కడ చేయలేదు వాటికి ఎన్నో ఆధారాలు ఉంటాయి అయినా కానీ నాకు రావాల్సిన క్రెడిట్ నాకు ఇవ్వలేదు నాతో పాటు పనిచేసే వాళ్ళు ఇవ్వలేదు నా మీద కూర్చున్న వాళ్ళు ఇవ్వలేదు నాకు కానీ బయట వాళ్ళు నన్ను గుర్తిస్తూ ఉంటారు బయట ఎక్కడో అసలు సంబంధం లేని వాళ్ళు నన్ను గుర్తిస్తూ ఉంటారు దేవుడు ఆ రీతిగా మనకి ఆదరణ ఇస్తూ ఉంటారు సరే మనం ఈ లోకంలో దేని గురించి ప్రయాసపడుతున్నాం ఎవడో నన్ను క్రెడిట్ ఎవడో నన్ను మెచ్చుకోవాలా ఎవడో నాకు క్రెడిట్ ఇవ్వాలా అని మనం ప్రయాసపడుతున్నాం కానీ నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నా తగిన సమయంలో ఆయన మనల్ని లేవనెత్తాడు మీరు విషయం జ్ఞాపకం చేసుకోండి యోసేపు చేసిన పనికి ఎవడన గుర్తించెండా ఉదాహరణకి కొత్తిపర్ గుర్తించెండా ఎంత కష్టపడి కొత్తిపర్ తెలుసు యవసేపు ఇటువంటి పాపం చెయ్యడని అయినా గాని తన భార్య కొరకు ఆయనకి ఇష్టం లేకున్నా యువసేపు నిర్ణ వేపించిండు జరసలలో తెలుసు యువసేపు అటువంటి కాదు మీకు చాలా అయినా గాని అందరి దృష్టిలో తన భార్యని కాపాడుకోవడం కొరకు యువసేపుని అన్యాయంగా జైలు లేపేసినట్టు మనం చూస్తాం అదే రీతిగా పానదాయకునికి పక్షకరకునికి సహాయపడం యోసేపు కళ భావం చెప్పి కానీ వాళ్ళు గుర్తుపట్టిండ్రా గుర్తించారు ఆయన పక్ష కరకుడు పానదాయకుడు మరి కదా క్రెడిట్ ఇవ్వలేదు యువసేపు రావాల్సిన క్రెడిట్ అదే రీతిగా దాని విషయంలో చూస్తాం ఎవరు నిజం క్రెడిట్ ఇచ్చిండు కానీ తర్వాత క్రెడిట్ ఇవ్వలేదు కదా ఆయన చనిపోయిన కానీ కుమారుడు అధిగుప్తులు అదే చూస్తాం ఫరు యోసేపు గురించి ఏమి తెలియని ఒక ఫరవ వస్తున్నాడు మరి వాడు ఇష్టపల్లని బానిసలాగా పెట్టుకున్నాడు ఒకప్పుడు ఆ దేశంని నాశనంగా అనియకుండా కాపాడిన వాడిని క్రెడిట్ ఇచ్చిందా ఆ దేశం ఇవ్వలేదు తన సంతానం తన సహోదరుల సంతానాన్ని బానిసల్లాగా వాడుకున్నారు క్రెడిట్ ఇవ్వదు అన్నటి లేదు బ్రదర్ మనం ఫైట్ చేయాలి మన క్రెడిట్ కొరకు మనం ఫైట్ చేయాలి మన క్రెడిట్ కొరకు చెప్పండి మీరు ఫైట్ చేస్తారా నేను అనేక పర్యాలు ఈ విషయాన్ని గ్రహించిన బైబుల్ అంతటా ఒక విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం చేస్తా ఉంటాడు నిన్ను దేవుడు దేని కొరకు లోకంలో నీకు ప్రతి పిలుపు ఆయనదే నువ్వు ఏ ఉద్యోగంలో చేస్తున్నా ఏ వర్క్ చేస్తున్నా నువ్వు బిజినెస్ చేసినా అది ఆయన పిలిపే ఎందుకంటే ఆయన నిన్ను ఈ లోకంలో ఆ పని కొరికే నిన్ను ఏర్పరచుకున్నాడు రక్షింపబడ్డ వారు ప్రతి ఈ లోక ఈ లోకము న్యాయంగా జరగాలంటే ప్రతి స్థలంలో విశ్వాసం ఉండాలా పాలిటిక్స్ లో ఉండాలా గవర్నమెంట్ లో ఉండాలా పెద్ద పెద్ద ఆఫీసులలో ఉండాలా పెద్ద పెద్ద బిజినెస్లలో ఉండాలా వీళ్ళు ఉండి అన్యాయంగా ఏది జరగనీయకుండా ఆటంకిస్తా ఉండాలా కానీ మనం అట్లా చేస్తలేరు కట్ని ఎదుర్కోలేకపోతున్నాం కాబట్టి నీకు ఇటీవ పరిస్థితుల్లో ఈ లోకం క్రెడిట్ ఇవ్వదు మనకంత క్రెడిట్ అక్కడే ఉంటది ఎక్కడా వారి అందుకే అక్కడ సమకూర్చుకోండి అంటాడు ప్రతిదీ ఏదైనా అక్కడ సమకూర్చుకోమంటున్నాడు దేవుడు భూలోకం మీద సమకూర్చుకోండి ఎందుకంటే అక్కడ చిమ్మట ఉంటది పురుగు ఉంటుంది చిమ్మట ఉంటుంది తినేస్తుంది నీ సంపాదన అంతా అయితే రెండు గుంపులనే కానీ పరలోకంలో సంపాదించుకుంటే శాశ్వతంగా ఉంటుంది చాలా మంది ఆలోచించారు పరలోకంలో ఏం సంపాదించుకుంటాం బ్రదర్ సంపాదించుకుంటాం ఇది ఆత్మీయ జీవితం కదా ని అంతరంగ పురుషుడే ఆత్మీయ జీవి అతను అక్కడ ఉండబోతున్నాడు పరలోకంలో ఎక్కడుంటాడు అక్కడ సంపాదించుకోకపోతే ఈ లోకంలో సంపాదించుకుంటాము ఆస్తుల అంతస్తులు ఉండడానికి నివసించడానికి భవిష్యత్తు కాపాడుకోవడం కోరు కానీ అసలైనది పరలోకం కదా అక్కడ కదా నువ్వు సంపాదించుకోవాలా అక్కడ కదా నీకు కాపుదలు ఉండాలా కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలించి మనము స్వీకరించాలా ప్రభు తప్పగా నటించేవాడు బయలుపరిచేవాడు వాటి అన్నింటినీ మనం జాగ్రత్తగా భద్రపరచుకోవాలి మనకు హృదయల రాసుకోవాలనేందుకే రకరకాల పుస్తకాలలో రాసుకుంటాను వెనకడికి పుస్తకాలు రాసుకునే వాడి పేపర్లలో ఇప్పుడు మటుకు ఏది ప్రతిది కంప్యూటర్ టైప్ చేస్తుంది ఎందుకంటే ఇరవై సంవత్సరాలు మోర్ దాన్ ట్వంటీ ఇయర్స్ వాక్యాలు ఎక్కడెక్కడ పుస్తకాలు రాసుకున్నా అవన్నీ చదులు అన్ని తినేసినాయి ఒక్క పేపర్ మిగలకుండా అందుకని ఇక మీదట అంతకుముందు చెప్పబడ్డ ప్రతి వాక్యాలు ఎట్లయితే ఆ పేపర్లు ఇంటే కంప్యూటర్లో రాసిపెట్టుకు సేవ్ చేసి పెట్టుకుంటున్న ప్రతి ఫైల్స్ వాటిని ఇంటర్నెట్ లో మనం ఆర్క్యాప్ చేసి పెట్టుకుంటావు ఇంకెక్కడికి పోవు అన్నట్టు కాబట్టి ఇది ప్రభు వల్ల కలిగింది అనేది మనం తన నువ్వు ప్రయత్నించాలి అయ్యో పోయిందనే సిద్ధుక పడుకుంటా కూ కాదన్నట్టు అయితే మనం ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయంలో ఓ విషయాన్ని ధ్యానిస్తా గత వారం నుంచి ముఖ్యంగా పదహారవ వచనము పద్దెనిమిదవ వచనంలో ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము పదహారు పద్దెనిమిదిలో ఆకి ముద్రకు సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తున్నాం అది ఆరు వందల అరవై ఆరు అని మొత్తం ప్రపంచం అంతటా కానీ దేవుడు మనకు చూపించిండే అది ఆరు వందల ఒక ప్రాచీన పత్రికలలో ఉందని కాని ఇంగ్లీష్ బైబుల్లో మటుకు ఆరు వందల అనేది ఒక సంఖ్య అయితే ఆరు అనేది ఇంకొక సంఖ్య అట్లా రెండు సంఖ్యలు ఉన్నాయన్న విషయాన్ని మనకు చూపించింది దేవుడు ఇంగ్లీష్ బైబుల్లో 660 సిక్స్టీ ఒకటి తర్వాత సిక్స్ అనేది ఇంకొకటి అయితే సిక్స్ సిక్స్టీ అనేది నేను అది విషపూరితమైన జీవి అని స్ట్రాంగ్ నంబర్స్ అందుకే జాగ్రత్తగా మనకి దేవుడే అది చూపించిండు విధానం కాబట్టి ఇంకా తప్పిపోడానికి అవకాశం లేదు ఎవరితో కామెంట్రీస్ విని దాన్ని స్వీకరిస్తున్నామా లేదా ఏం స్ట్రాంగ్ నంబర్స్ కామెంటరీ స్వీకరిస్తున్నామా లేదా ఇది మనకి ప్రభు అనుగ్రహించింది కాబట్టి వాటిని బహు జాగ్రత్తగా పరిశీలించి నేర్చుకుంటున్నాం మనం ఇవన్ మనకి ఎవరో చెప్తుంది కాదు అదొకటే కాన్ఫిడెన్స్ మనకి క్లియర్ గా సూచిస్తుంది అన్నట్టు ప్రతి వాక్యాన్ని కరెక్ట్ విధానంగా లేక ఇందాక చూపిస్తున్న విధానంగా కన్సిస్టెంట్ గా తర్వాత కుహరెంట్ గా ఉందా లేదా అని పరిష్కరించుకోవడానికి కాబట్టి పొందికైనది తర్వాత స్థిరమైనది ఈ వాక్యం పొందికైనది స్థిరమైనది కాబట్టి ఇది మనం ఖచ్చితంగా నమ్ముతున్నాం అన్నట్టు అయితే ఆరు వందల అరవై అంటే విషపూరితమైన మృగము అని మనం చూసినాం తర్వాత ఆరు అనేది చూస్తా వారం నుంచి ఆరు అనే పదానికి తర్వాత ఎవరి జ్ఞాపకం ఆరు అనే పదం ఆరు అంటే అది రుజువుపరిచి నేను సంబంధించింది ఎందుకంటే ట్రాప్ అని లేక సన్ ఆఫ్ పెరిడిషన్ అని పైన వరం చూసినాం మనము తర్వాత ఈరోజు మరికొని నేను చూపిస్తాను దాంతో అది ముగించుకుంటాం తర్వాత ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో గతంలో మనం చూసినాం కొన్ని సంవత్సరాల క్రితము ఆరవ ముద్రకు సంబంధించింది ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో ఏం జరుగుతుంది ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఈ రోజు కొంచెం చూపిస్తే వాటికి సంబంధించిన మూడవ వచనంలో ఐదవ బూర ఐదవ బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమిదరాలైన ఒక నక్షత్రమును ను చూచి తిని అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడిను కాబట్టి వాడు దేవుడు చెప్పిన పని వాడు చేయక తప్పదు అన్నట్టు లూసిఫర్ ఇక్కడ ఆకాశాన్ని భూమిద పడిన వాడు వీడు ఒకప్పుడు పరలోక వాసి అక్కడి అయితే దేవుని కొరికి వెలగాల్సిన ఈ వెలుగు దూత నక్షత్రం ఇప్పుడు చీకటి దూత తయారైంది అందుకు అగాధం యొక్క అగాధంలో ఉంది అయితే అగాధం యొక్క తాలపి చెవి అతనికి ఇయ్యబడను మూడు రెండవ వర్షం అతడు అగాధం తెరవగా పెద్ద కొలుములో నుండి లేచి పొగ వంటి పొగ ఆగాధంలో నుండి లేచిను ఆగాధంలోని పొగ చేత సూర్యుని చీకటి కమ్మిను మూడవ వర్షంలో ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదికి వచ్చాను భూమిలో ఉండు వాటికి బలము ఇయ్యబడను కాబట్టి వీడికి అధికారం ఉందన్నట్టు తేళ్ల తేళ్ల మీద తేళ్లు వీని మాట వింటాయి కాబట్టి తేళ్లు అంటే కూడా మనకు తెలుసు అదొక గుంపు అని చాలా మంది నిజంగానే తేళ్లు చాలా మంది నిజంగానే మిడతలు వస్తాయి పొలాలు పంట తినేస్తాయి గందరగోళం చేస్తా ఉంటారు కానీ మనకు తెలిసి ఇవి స్ట్రాంగ్ నంబర్స్ మనం తేళ్లు ఆ రెండవ సంఖ్య ఆయన కి సూచిస్తుందని అట్టు పోయినవారు అట్టుపోయినవారు అని చూపించిన మీకు బాబు అయితే వీటికి సంబంధించినవి మరికొన్ని మీకు కావాలంటే ఆ పాత రికార్డింగ్స్ ఉంటాయి కొన్ని గంటల రికార్డింగ్స్ అక్కడ మనం సికింద్రాబాద్ వైఎంసీలో రికార్డింగ్ చేసినట్టున్నామ్మ వారు అయితే తొమ్మిదవ వచనంలో ముఖ్యంగా అక్కడ ఏం చెప్పబడుతుందంటే మరోసారి చూడండి మూడవ వచనం చివరి మూడవ వచనం వాటికి బలము ఇయ్యబడేను విడతలకి బలం ఇవ్వబడేను బలము తేళ్ల బలం తేళ్లకున్న బలం విడతలకు తేళ్లకున్న బలము ఇయబడేను అనుంది కాబట్టి పవర్ అధికారము వాళ్ళకి దేవుడే పర్మిషన్ ఇచ్చిండన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు తర్వాత పదకొండవ వచనం చూడండి అదే అధ్యాయము పదకొండవ వచనంలో వీటికి రాజు ఎవరు పదకొండవ వచనంలో పాతాలపు దూత అంటే సైతాన్ వాటిపైన రాజుగా ఉన్నాడు అంటే తేళ్ల తేళ్లకి తేళ్ల మీద వీడు రాజుగా ఉన్నాడు అంటే వాడి అనుచరులు అన్నట్టు మనకు తెలుసు చర్పంకి తేళ్లకి సంబంధము పాత కృత నిబంధన పాత నిబంధన కాలం మొదలుకొని ప్రకరణ వరకు ఇవి నడుస్తూనే ఉంటాయి ఈ గుంపులు దేవుడు వాటిని తిరిగి తిరిగి రప్పిస్తాడనేసి ప్రసంగిలో నుంచి మనకి ఎన్నిసార్లు చూపించడం కూడా మనం ఆ వాక్యాన్ని అయితే ఉదాహరణకి మనం చూస్తాము ఆ ప్రధాన యాజకుడు తర్వాత తనతో పాటు అన్న ఉంటాడు కైపా ప్రధాన యాజకుడు ఉంటాడు ఉంటాడు తర్వాత తనతో పాటు ఇంకా తక్కిన యాజకులు ఉంటారు తర్వాత పరిసెర్లుంటారు ఎక్కువ పరిశైలు ఎప్పుడు వాళ్ళతో పాటు ఉంటారు సదుపాయలు మెల్లగా జారుకుంటారు గాని పరిశైలు ఎప్పుడు ఈ యాజకులతో పాటే ఉంటారు అన్నట్టు అయితే ఈ పరిశీ ఈ ప్రవా ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే పరిశీలని రెచ్చగొడతా ఉంటాడు పరిశీలిపోయి గొప్ప మీద పడుతూ ఉంటారు అది మనం తరచుగా చూసే విధానాలు అన్నట్టు శిష్యుల నుంచి ఒకడు వారి చేతికి దొరుకుతాడు అది నేను పోయినవరం మీకు చూపించిన పన్నెండు మంది శిష్యులలో ఎవ్వడు కూడా తేళ్ల సహవాసంలో సర్పముల సహవాసంలో లేరు వాళ్ళు లక్ష మంది సహవాసం ఉన్నారు యేసు ప్రభు వాళ్ళకి లీడర్ అన్నట్టు గొరపిల్ల కాబట్టి పన్నెండు మంది శిష్యులు యేసు ప్రభుని వెంబడిస్తున్నారు మంది కానీ అందులో ఒక్కడు మటుకు సర్పములతో సహవాసం చేసిండు ఇస్కర్ యోత్ కాబట్టి ఇష్కరియోత్ యూధ ఎప్పుడైతే సర్పములతో సహవాసం చేసిండో ఆటోమేటిక్ తేలుగా మారిడు అది నేను మీకు చూపించిన గతంలో ఎన్నిసార్లు వెంటాడుతూనే ఉంటది మనల్ని ఎంతో మంది ఈశ్వర్ యూదాలు యూధాలు తర్వాత బయలుదేరినారు ప్రతి చర్చలో మీరు చూస్తారు అయితే మన రోమి రాష్ట్ర పత్రిక మొదలుకొని తిమోతి రాష్ట్ర పత్రిక వరకు చూడండి మీకు ఎంతో మంది ఈశ్వర్యోత్ యూధాలు కనిపిస్తూ ఉంటారు బైబుల్లో పవులు చాలాసార్లు హెచ్చరిస్తాడు మీలో పలాని వ్యక్తి ఉన్నాడు పలాని వ్యక్తి ఉన్నాడు వాళ్ళ పేర్లు కూడా చెప్తాడు అవి ఇప్పుడు అవి వాక్యం ఎటా వెళ్లిపోతుంది కానీ కాబట్టి ఎంతో మంది ఇసుకర్యత వచ్చి గొప్ప జనాన్ని శ్రమల పాలు చేస్తూ ఉంటారు అది విధానం మన ప్రభుతో పాటు ఉంటూ తన పక్కన ఉంటూ కాటేసిపోయినవాడు చివరికి విశమైన తోటలో ప్రభురాత్రి భోజనములో పాల్గొందుతున్నారు పసుకా పాండువ అప్పుడు ఎప్పుడైతే మన ప్రభు ఒక రొట్టె ముక్కని ముంచి అతనికి ఇచ్చిండో అది పుచ్చుకునగానే సైతాను అతనిలో అతనిలోనికి ప్రవేశించినా నేను మిగిలిపోయే వాళ్ళని చూపించిన బహు ఆశ్చర్యంగా ఉంటది అది కదా ఆ విషయం ఎందుకనేది నేను చూపించిన ప్రభు పర్మిషన్ ఇవ్వకపోతే ఇస్కర్యోత్ జీవితాలోకి సైతాన్ని ప్రవేశించలేదు అని తెలుసు నువ్వు సర్పంలతో తేలి సహవాసంలాగున్నా నువ్వు నీలోకి దుష్టుడు దూరాలంటే దేవుడు పర్మిషన్ ఇవ్వాలా ఆయన ఆమోదు లేకుండా దుష్టుడు ఏమీ చెయ్యలేడు వాడెప్పుడో ఓడిపోయాడు కాబట్టి వాడికి పర్మిషన్ ఎందుకు ఇవ్వాల దేవుడు ఆరవ బుర్రలో అది చూస్తున్నాము ఐదవ బుర్ర చూస్తున్నాం దేవుడు తేళ్లకి పర్మిషన్ ఇచ్చేండు ఐదవ బుర్రలో ఆరవ బుర్రెలో సర్పానికి పర్మిషన్ ఇచ్చాడు తేళ్లకి ఏం పర్మిషన్ ఇచ్చిండు శ్రమ పెట్టడానికి చిత్రవోద చేయడానికి నలగొట్టడానికి కానీ ఆరో బుర్రలో ఏమిచ్చాడు పర్మిషన్ సర్పానికి మరణం కొద్ది గొప్ప జనం అనేది ప్రవచనం అది ఇది సహించలేరు ఎవ్వరు ఏ చర్చలో మనం చెప్పినా వాళ్ళు సహించారు ఇది ఇది అబద్ధం అంటారు ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు పాపం కాబట్టి ఈశ్వర కూడా తన కాలంలో ఇట్లాంటి వాక్యాలు చెప్తుంటే ఎవరు స్వీకరించలేదు ఈశ్వర్యోత్ యూధ లాంటి మన మధ్యలో ఈరోజు ఉండరు చాలా మంది వాళ్ళందరూ ఆ రోల్ పాటించక తప్పదు ఎందుకు అంటే డబ్బు సంచి కొరకు ధన వ్యామోహం అన్నట్టు ఇదంతా మొత్తం కాబట్టి ఈ యొక్క పదకొండవం చేసినట్లు ప్రకటన గంధం తొమ్మిదో అధ్యాయం పదకొండవ వర్షంలో వీటి మీద రాజు వాడు సైతాన్ కాబట్టి వాడు చెప్పినట్లు ఇవి వింటావునాయన్నట్టు వాడి పేరు నేను పైన ఎవరైనా చెప్పించిన వాడి పేరు హీబ్రూ భాషలో అబద్ధాన్ గ్రీకు భాషలో అపాలియన్ కాబట్టి అబద్ధాన్ అబ్దాన్ అపాలియన్ ఈ రెండు పదాలు నేను మీకు పని ఎవరైనా చెప్పించిన అబ్దాన్ అంటేనేమో ఎవరైనా చెప్పగలరా అపాలియన్ అంటే నాశనం చేసి వాడు చేయువాడని అబ్దాన్ అంటే నాశనం చేయువాడు ఒక దుష్ట శక్తి అని కూడా మనకు తెలుసు నాశనం చేయువాడు లేక నాశన పుత్రుడు అని కూడా అర్థం అపోలియన్ అంటే కూడా అదే అర్థం ఇస్తుంది హెబ్రి భాష అయితే గ్రీకు భాష అయితే అయితే హెబ్రి భాష నుంచి గ్రీక్ భాషకు వచ్చినప్పుడు ఏమైతే అనేది కొన్ని సంవత్సరాల క్రితం నేను చూపించిన అబ్దాన్ అపోలియన్ అయినప్పుడు ఏం జరుగుతుంది స్ట్ స్ట్రాంగ్ నంబర్స్ ఉంటే అబ్దాన్ అంటే కూడా అదే పదం ఉంటుంది అయితే నాశనము అని ఉంది డిస్ట్రక్షన్ టు మన అంటే సంపూర్ణంగా నాశనం అగాధంలోని స్థలం అని కూడా ఉంది టెప్స్ ఆఫ్ హెల్ అని కాబట్టి మనకు తెలుసు వ్యూహాను మనం చూస్తాం కదా దొంగ వ్యూహాను సువార్తలు కూడా చెప్తారు కదా దృష్టిని గురించి వాడు దొంగతనం చేస్తాడు హత్య చేస్తాడు దొంగ దొంగతనము హత్య నాశనం దొంగ దొంగనించటకు హత్య చేయటకు నాశనం చేయటకు వస్తాడు అంటాడు నేను మటుకు మీకు జీవం ఇవ్వడానికి సమృద్ధి గల జీవం ఇవ్వడానికి కాబట్టి నాశన నాశనం చేసే దూత అనట్టు అనర్థం అన్నట్టు అంటే అదే రీతిగా అపోలియన్ కొన్ని సంవత్సరాల క్రితం జరించినాం కదా ఇవన్నీ ఒక గంట సేపు ఉండే రికార్డింగ్ రెండింటికి సంబంధించిన మీనింగ్స్ లో అపాలియన్ అంటే కూడా నాశనం చేయువాడు అనర్థం అప్దన్ అంటే నాశనం డిస్ట్రక్షన్ అంటే నాశనం అపాలియన్ అంటే నాశనం చేయువాడు అనర్థం తర్వాత నాశన పాత్రుడు నాశన అని ఉంది ఇక్కడ మీనింగ్స్ అయితే హెబ్రి భాష నుంచి గ్రీకు భాషకు వచ్చేటప్పటికీ ఏమి మార్పులు చెందినది నాశనము నాశనం చేయి వాడు అని అర్థం అంటే సైతాన్ అంటేనే నాశనము వాడు నాశనం చేసేవాడు అని కూడా అర్థం అన్నట్టు అంతగా వాటికి మీనింగ్స్ ఇచ్చింది దేవుడు అయితే మనం ఎందుకు చూస్తున్నామంటే స్కార్పియన్స్ అంటే లేక తేళ్ల మీద రాజు వీడు తేళ్లకు రాజు స్కార్పియన్ కింగ్ అనే ఒకప్పుడు ఎప్పుడో సినిమా కూడా వచ్చిండే అప్పుడు పూర్వకాలంలో ఏదో ఈజిప్ట్ లో ఏమేమి జరిగినాయి అవన్నీ చూపించటోళ్ళు చనిపోయిన శవాలకు సంబంధించినవి అవి ఎట్లా బ్రతికొస్తే అన్నట్లు చూపిస్తారు ఆ మూవీలో స్కార్పియన్ కింగ్ అని అయితే ఇక్కడ కూడా అదే ఉంది కింగ్ ఆఫ్ వర్ధం అనేది పదకొండవ అధ్యాయం ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వర్షంలో ఈ యొక్క తేళ్ల మీద రాజు లాగా వాడున్నాడు అట్లనే ఆ యొక్క ప్రధాన యాజకుడైన అన్న లేక కాయప కాయప ప్రధాన యాజకుడు ఆ సంవత్సరం ఆయన వరిసైలందరూ ఆయనకు ఫాలోవర్స్ అన్నాడు తర్వాత హేరోది హేరోది అని కలుస్తారు కదా హీరో రాజుతో చేసి కలిసి తన అంచో పాటు కలిసి ఏశ్వరావుని బంధించడానికి కొరకు పంపిస్తాడు అప్పుడు వాళ్ళు కొంతమంది రోమా సైనికులు అతని పోయి పట్టుకుని వస్తారు ఆ చీకట్లో అసలు లైట్ ఉండదు వాళ్ళందరూ అప్పుడే ఆ పసకా పశువు పసకా పండగ ముగించాక ప్రార్థనలో వాళ్ళందరూ గాఢగా నిద్రపోతా ఉంటారు ఆ చీకట్లో ఇసుకర్ యోధ యుద్ధ ప్రభుని గ్రూప్ గుర్తుపట్టి పోయి అతని ముద్ద పెట్టుకుంటాడు అప్పుడు వీళ్ళందరూ అతను పట్టుకుంటారు అసలు ఆ చీకట్లో కొంచెంసేపు ఎవరికి ఏం అర్థం కాదు ఎవరు ఎక్కడ ఉండకూడదు తప్ప ఎందుకంటే వాడు తెలుసు ఈశ్వరు ఎక్కడుంటాడు ఎక్కడ ప్రార్థన చేస్తాడు దాని రహస్య స్థలం ఎక్కడున్నా కాబట్టి ఈ యొక్క సర్పంలు తేళ్ల గుంపుని ఎప్పుడు పంపిస్తా ఉంటాయి అది కన్సిస్టెంట్ కోహరెంట్ గా చెప్పబడ్డ వాక్యం ఒకసారి చూడండి యువహాన్సు వార్త చూపిస్తది నేను యువన్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయము మూడవ వచ్చనంలో ఇది చూస్తాం మనం కావున యూద సైనికులను రతనయాచకులు పరిశైలు పంపిన వంట్రౌతులను వెంటబెట్టుకొని బాగా నేసుకోండి బంట్రౌతులు వెంటబెట్టుకొని దివిటిలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ ఆ చెటికి కాబట్టి కాయపా ఏం చేసిండు యూధా ఒక్కనే కాదు యూధాతో పాటు సైనికులను తర్వాత బంట్రావుతులను బాగా అర్థం చేసుకోండి ఈ సైనికులు ఎవరు బంట్రావుతులు ఎవరు యూధాకి బ్యాండ్ అన్నట్టు వీళ్ళంతా గుంపు అన్నట్టు గుంపు వీళ్ళు కాబట్టి అనేక మంది యూదాలు బయలుదేరుతారన్న విషయాన్ని నేను మరోసారి జ్ఞానకం చేస్తాను ఎట్లా సైనికులు మీకు ఒక సూచన యుగ సమాప్తిలో ఈ సైనికులు ఎవరు అంటే పోలీస్ సిస్టమ్ కావచ్చు ఆర్మీ కావచ్చు మన రీతిగా నేను చూపిస్తున్నవన్నీ అయితే యూదాలకి గవర్నమెంట్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది పోలీస్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది తర్వాత పోర్ట్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది తర్వాత మిలిటరీ సపోర్ట్ చేస్తుంది వీళ్ళకి భవిష్యత్తులు ఇవన్నీ మనం చూస్తాం బాహటం కాదు తర్వాత బంట్రోతులు అంటే ఎవరు చెప్పండి తెలుగులో మట్టుకు ఇంగ్లీష్లో మట్టుకు బ్యాండ్ ఆఫ్ మెన్ అండ్ ఆఫీసర్స్ అనేది బ్యాండ్ ఆఫ్ మెన్ అండ్ ఆఫీసర్స్ అనేది అంటే వీళ్ళంతా ఆఫీసర్స్ అనేటంటే ఎటువంటి ఆఫీసర్స్ ఊహించుకోండి కోర్ట్ సిస్టమ్ లో ఉండొచ్చు వీళ్ళు ఆఫీసర్స్ కావచ్చు లీగల్ ఆఫీసర్స్ కావచ్చు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ సివిల్ సర్వెంట్స్ సివిల్ సర్వీసెస్ సర్వెంట్స్ కావచ్చు ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ ఈ లెవెల్లో ఉండొచ్చు వీళ్ళందరూ ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఇట్లాంటి గొప్ప వ్యక్తులు ఉండొచ్చు వీళ్ళంతా కాబట్టి వీళ్ళందరూ యూద గుంపు అందరు కలిసి ఎట్లా వస్తారనేది ఒక్కసారి దుమ్మిగా ఈశ్వర్ మీకు ఎట్లా దుమ్మిగొచ్చి పడినరో అట్లా గొప్ప జనం మీద పడతారు ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాం మీద గుంపు వచ్చి పడి ఒక్కసారి ఇంతమందిని చంపేస్తున్నారు వాళ్ళ ఇవన్నీ శాంపుల్స్ లాగా జరుగుతున్నాయి అక్కడక్కడ ప్రపంచాత్మకంగా ఆహాటంగా జరిగే సమయానికి మనం కరోనా సిద్ధపడుతున్నాం ఎందుకంటే ఇవన్నీ ముగింపు అయిపోయినాయి ఇవన్నీ మీనింగ్స్ అన్ని అర్థమైపోయినాయి మనకి కాబట్టి చివరిగా ఈ రోజు పదహారవ వచనం అని చూపిస్తుంది ప్రాటగ్రంథం పదమూడవ అధ్యాయం పదహారవ వచనం పదహారవ వచనం నుంచి పదమూడవ అధ్యాయము పదహారవ వచనం ఆ ముద్రకు సంబంధించిన విషయాలు ఆరు వందల అరవై ఒకటి సారీ ఈ రెండు సంఖ్యలకు సంబంధించినవి నేను మీకు చూపిస్తున్నప్పుడు మొదటిదేమో సర్పంలకు సంబంధించిన సంఖ్య రెండవదేమో తేళ్లకు సంబంధించిన సంఖ్య వాటిని మరి విశేషంగా ఇప్పుడు నేను చూపిస్తాను ఆధారాలతో చూడండి ఏడవ పదిహేడవ శ్రంలో పదహారు నుంచి కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు కాని దాసులు గాని ఇవి ఆరు గుంపులు ఇవి కొద్దివారు గొప్పవారు రెండవది ధనికులు దరిద్రులు నాలుగు స్వతంత్రులు బానిసు దాసులు ఆరు మొత్తం ఆరు గుంపులు ఇవి అంటే మళ్ళా మీకు ఆరు జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి అందరూ తమ కుడి చేతి మీదనైనాను తమ నొసటి ఎందు అయినను కుడి మీద నొసటి ఎందు బాగా అర్థం చేసుకో నొసటి మీద అని కదా నొసటి ఎందు అంటే నొసటి లోపల అన్నట్టు అర్థం అది అందరూ తమ కుడి చేతి నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్ర సంబంధించి మనం చూసినాము కాబట్టి ఈ ముద్ర వేయించుకునే వాళ్ళు ఆరు రకాల గుంపులు అని చెప్తుంది వాక్యం తర్వాత అంటే ఆరు అంటే మనిషికి సంబంధించింది లేక శరీరానికి సంబంధించింది రక్త మాంసంలకు సంబంధించింది ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఈ వాక్యం తర్వాత వీళ్ళు ఎక్కడ వేసుకుంటున్నారు ముద్ద నేను మీకు త్వరగా చూపించేస్తే ఈరోజు కుడి మీద దాని తర్వాత నొసటి అందు ఈ కుడి నొసటికి సంబంధించినవి చూపిస్తాయి వాక్యాలు నేను ఎందుకంటే స్ట్రాంగ్ నంబర్స్ చూస్తే గానీ ఈ కుడి ఏంది నొసటిది ఏంది అనేది అర్థం కాదు కాబట్టి ఇప్పుడు కుడి అంటే రైట్ హ్యాండ్ కదా ఎడమచ్చేయంటే లెఫ్ట్ హ్యాండ్ అయితే బైబుల్ అంతట్లో మనం చూస్తాం రైట్ హ్యాండ్ అన్నప్పుడు శక్తికి సంబంధించింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు అదే రీతిగా కుడికి కానీ ఎడమ కానీ కూడా చూస్తాం మీరు కుడికి గానీ ఎడమ కానీ తిరగకూడాడు మీరు వెచ్చగానే నన్ను ఉండకూడదు అంటాడు మీరు వెచ్చగా ఉన్నాను చల్లగానున్నాను పర్లేదు గాని నులివెచ్చగా ఉండదు అంటాడు ఎందుకంటే వెచ్చదనము అంటేనేమో తేళ్లకు సాదృశ్యం చల్లదనము అంటే సర్పంలకు సాదృశ్యం రెండు గుంపుల మధ్యలో ఉంటేనే నువ్వు నులివెచ్చలే గొప్పజనం కాబట్టి నువ్వు ఇటున్నా అటున్నా నీ నీ భవిష్యత్తు డిసైడ్ అయిపోయింది నువ్వు వెచ్చగా ఉన్నావు గుంపు నువ్వు చల్లగా ఉన్నావు సర్పంల గుంపు ఏం పోతాయి అవి నిత్య నరకానికి పోతాయి దేశంలోని రెండు గుంపులు తెగవబడి చత్తు అంటాడు దగ్గర గ్రంథంలో అవి ఖచ్చితంగా శాశ్వతంగా నా నరకానికి పోతాయి కానీ నులివెచ్చగా నువ్వు అంటే వాళ్ళ గుణగణాలు కలిగిన నువ్వు గొప్ప జనం నువ్వు అట్లుంటే కష్టం కాబట్టి బయటికి రావాల్సిందే నిన్ను ఉమ్మి నిన్ను ఉమ్మివేయాలని ఉద్దేశించు అని అంటాడు నేను భరించలేకపోతున్నాను నిన్ను నా నోట్లో నాలో ఉమ్మీవేలా ఉమ్మి వేయ ఉద్దేశించు మీ వేసేస్తానని చెప్తలేడు అంటే ఆయన నువ్వు వెయ్యడు ఎందుకంటే ఉపజనము డి జనం అన్నట్టు గొర్రెలు అవి తెలియని కన్యక కాబట్టి నశించబడే ఇష్టం లేదు కానీ వాళ్ళని ఆయన తట్టుకు తీసుకుని రావాలంటే వాళ్ళు శ్రమలకుండా పోక అని చెప్తున్నాడు వాళ్ళు శ్రమలగుండ పోకపోతే వారి ఆత్మలను రక్షింపబడు వాళ్ళు శ్రమలుగుండా పోతే వారి శరీరాలు నశించిపోతాయి కానీ ఆత్మ కాపాడబడుతుంది కాబట్టి చూడండి రైట్ హ్యాండ్ అంటే అర్థమైంది రైట్ హ్యాండ్ అంటే వన్ వన్ ఎయిట్ డబుల్ ఎయిట్ లో వన్ వన్ డబుల్ ఎయిట్ ఎక్సియోస్ ఫ్రమ్ టువెల్వ్ నాట్ నైన్ రైట్ హ్యాండ్ ఆర్ ఫెమినైన్ హ్యాండ్ స్త్రీ స్త్రీ యొక్క అస్తము అని కూడా చెప్తున్నాడు యాజ్ దట్ విచ్ యూజువలీ టేక్స్ రైట్ సైడ్ రైట్ హ్యాండ్ ఆర్ రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ కి తిరిగేది చెప్తున్నాడు కాబట్టి మనము ఈ విషయాన్ని అర్థం చేసుకుంటున్నాం జేమ్స్ సాంగ్స్ లో మనం గతంలో చూసినట్లు మృగానికి ట్వంటీ త్రీ లో అది ఒక క్రూరమైన మృగము విషపూరితమైన మృగము అని కూడా లో హింగ్ అని కాబట్టి హంటింగ్ మన నాశనము లేక ఉరి ఓయవాడి చేతిలోని వల లేక ఉరి చేపలు పట్టే వల గురికి సంబంధించిందని చెప్తున్నాడు కాబట్టి ఈ రైట్ హ్యాండ్ అనేది పేళ్లకి సాదృశ్యం ఇవి హంటింగ్ చేయడానికి పోతాయి ఇస్కర్ యోత్ యూధ ఏ రీతికైతే ప్రభుని హంటింగ్ చేయనికపోయిండో అట్లా యుగ సమాప్తిలో అనేక మంది ఇస్కర్ యోత్ యూధాలు ఆ యొక్క తేళ్ల రాజు అయిన సర్పము అధికారంలో పొయ్యి గొప్ప జనాన్ని హంటు చేస్తారు ఎట్లా ఉంటారు ఈ గుంపు అనేది గతంలో నేను ఛాన్సలు చూపించిన మీకు మరోసారి చూపిస్తే చూడండి నిర్మియా గ్రంథము ఐదవ అధ్యాయం నిర్మియా గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో నా జనులలో దుష్టులు ఉన్నారు కాబట్టి బాగా అర్థం చేసుకోండి దుష్టుల ఆలోచన చొప్పున అంటే ఆలోచన చొప్పున అని ఈరోజు మీరు గుర్తు చేసుకోవాలా అలా మన రాదు మీకు ఈ అవకాశం దుష్టత్వంలో ఉన్న వాళ్ళు తేళ్లు పాపులు అంటే సర్పములు పాపము అంటే సర్పం వాటి ద్వారా పాపం ఈ వచ్చింది వాడు మనుషాన్ని పాపంలో పడేసాడు కాపాడాల్సిన వాడు పాపంలో పడేసాడు అందుకు దేవునికి ఋసిఫర్ అంటే బహు కఠినమైన కోపం అన్నట్టు ఎంత విలువ నీకు నేను ఎంత క్రెడిట్ ఇచ్చిన నీకు దూతలందరిలోకి వెళ్ళ కోట్లాది కోట్లాది దూతలందరిలోకి నీకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన నేను నేను ఎంత గంభీరంగా చిన్న రాళ్ల మధ్యలో నువ్వు ఉన్నావు విలువ ఇచ్చిన నేను అటువంటి తెలివి ఇచ్చిన ఎట్లా ఆ రాణులకు వెళ్ళి మంచి మంచి వజ్రాలు వైడూర్యాలు రత్నాలు మాణిక్యాలు కంపులను ఎట్లా తయారు చేసుకొని అలంకరించుకోగలవు అటువంటి అవకాశం విషయం నేను గంభీరంగా అలంకించిన నీకు పెద్ద ఈ నగరాలు ఫంక్షన్ పెట్టినా అందరు చెప్పి పిల్లలకు ఊదేటట్లు నేను గడపరిచేటట్లు నీకు అంతా స్పెషాలిటీ నాకు వ్యతిరేకమైన నాకే కాదు నా సృష్టికి వ్యతిరేకమైన నేను సృష్టించిన మనిషికి వ్యతిరేకమైన నేను సృష్టించిన దూతలకి వ్యతిరేకమైన ఇంతమందికి వ్యతిరేకమైనందు అనేసి దేవుడు వారిని భరించలేకపోయింది సహించలేకపోయింది కానీ ఒక విషయం ఎప్పుడు జ్ఞాపకం తీసుకుంటా ఉంటాను ఆయన ఎందుకు పర్మిట్ చేస్తాడంటే అందరికి ఆయన స్వేచ్ఛ ఇచ్చాడు పర్మిషన్ ఆయన ఆయన కఠినంగా ఉండొచ్చు కదా ఇతర మత గ్రంథాలలో చూస్తాం వారి దేవతలు బహు కఠినంగా ఉంటారు కానీ మన దేవుడు అట్లా కాదు స్వేచ్ఛనిచ్చింది మనిషి ఫ్రీడమ్ అనేది బైబిల్కి వెళ్ళొచ్చింది ఈ లోకంలోకి వెళ్ళొచ్చింది కాదు మనిషికి స్వేచ్ఛ అవసరం అనేది బైబిల్లో నుంచి వచ్చింది అది మన దేవుడు తప్ప ఎవ్వరు ఊహించలేరు ఈ లోకస్థల్లో మనుషులని బానిసలాగా పెట్టుకోనికి చూస్తారు నీకు డబ్బు యజమాని డబ్బు నువ్వు ఎవరి దగ్గరికి తీసుకుంటావు వానికి బానిస కాబట్టి ఈ లోకంలో అంత బానిసత్వం ఉంది కానీ విడుదలనిచ్చేవాడు మన ప్రభు స్వేచ్ఛనిచ్చేవాడు మన ప్రభు ఆయన స్వేచ్ఛ నీకిచ్చిండు కాబట్టి నువ్వు తీర్మానించుకోవాలా ఈ హృదయానుసారంగా ఆయనని వెంబడించి ఆయనను మహిమ పరుస్తావా లేక జబర్దస్తి ఇక్కడ జబర్దస్తి లేదు ఇతర దేవతలు దేవుళ్ళు జబర్దస్తి చేసుకుని మహిమను పొందుకుంటున్నారు కానీ ఇక్కడ ఆయన స్వాతంత్రం ఇచ్చింది నీ ఇష్టానుసారంగానే ఆయన సన్నిధికి రావాలా ఉదయమైన సన్నిధిలో సమయం గడపాలా కాబట్టి ఇర్మియాలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఈ యొక్క తేళ్ల గుంపు గురించి ఇరవై ఆరో వర్షంలో నా జనులలో దుష్టులున్నారు అంటే ఉపజనంతో పాటు వారి గుంపు గొప్ప జనంలో తేళ్లున్నాయని చెప్తున్నాడు తర్వాత ఎందుకు బ్రదర్ వీళ్ళు తేళ్ళను చెప్పగలవు దుష్టులు అంటే పక్షుల వేటకాండ్రు పొంచినట్లు వారు పొంచిరు కాబట్టి ఇవి పక్షులు పక్షుల వంటి వాళ్ళు తర్వాత పక్షులు సారీ పక్షుల వేటకాండ్రు అంటే పక్షులను వేటాడే వాళ్ళు వీళ్ళు అని చెప్తుంది వాక్యం కాబట్టి దుష్టులు ఎప్పుడు వేటాడుతూ ఉంటారు అంట ఎప్పుడు ఆ పశు పు పొంచి ఉంటుందంటే మార్గంలో పొంచి ఉంటారు ఒక సింహము గుబ్బురుగున్న చెట్ల వెనక ఎట్లా పొంచి జింక పిల్లక వరకు మేక పిల్లక వరకు ఎదురు చూసినట్లు ఇవి పొంచి ఉంటాయంటే ఈ జూదాలు జూదాలు పొంచి ఉంటాయి ఎప్పుడు పట్టిస్తామా ఎప్పుడు పట్టుకుందామా ఎప్పుడు డబ్బు సంపాదించుకుందామా వీళ్ళ దగ్గరికి వారు పొంచిందరు తర్వాత వారు బోనులు పెట్టుదొరు కాబట్టి మీరు బోన్లు పెడతారంటే పట్టుకోవడానికి మనుషులని మనుషులను పట్టుకుంటారు వారు బోన్లు పట్టు పెట్టుదురు మనుషులను పట్టుకొందురు కాబట్టి ఎంత కన్సిస్టెంట్ గా ఉంది ఎంత కొగరెంట్ గా ఉంది ఈ వాక్యం తేళ్ల ఎందుకు అధికారం ఇచ్చిన దేవుడు గొప్ప జనాన్ని వరకు పొంచి ఉంటారు వేటకాడు పొంచినట్లు పొంచి ఉంటాడు పక్షులు పట్టుకున్నట్లు గొప్ప జనాన్ని పక్షులు పట్టుకుంటారు కాబట్టి ప్రదేశంలో పక్షులంటే గొప్ప జనం కూడా సాదృశ్యం అన్నట్టు దుస్తులంటే తేళ్లకు సాదృశ్యం అన్నట్టు అయితే వారు ఎట్లా పట్టుకుంటారంటే బోన్ లెస్ పట్టుకుంటారు అన్నట్టు ఏదో రూపకంగా పట్టుకుంటారు కాబట్టి మనుషులను వీళ్ళు పట్టుకుంటారు కపటం ఉంటది వీళ్ళకి అని చెప్పి ఇరవై ఏడవ చూడండి స్కరియో తీతుల కపటం లేదా ఒక దిక్కు శిష్యుల ఉన్నాడు ఇంకొక గొప్ప జనంలాగా ఉన్నట్టున్నాడు ఇంకో దిక్కు ఉన్నాడు ఇది బహు డేంజరస్ పన్నట్టు తేళ్ల ఏమనుకోవటం అంటే మేము దేవుని సేవ చేస్తున్నాం అనుకుంటాం కానీ దేవునికి వ్యతిరేకంగా ఉన్నవి మంత్రి గుంపు అంతే సర్పంల గుంపు దేవుని సేవ చేస్తున్నాం అనుకుంటారు పలాని వాడిని చంపుతప్పుడు నేను దేవుని సేవ చేస్తున్నాను అనుకుంటా కానీ వాళ్ళ దృష్టిని అనుచరులు దృష్టిని సేవ చేస్తున్నారు వాళ్ళు దేవునికి రావాల్సింది దొంగలించారు వాళ్ళు దేవుడు చెడ్డోడు అని ఆయన ముదిలేసిన వాళ్ళు కాబట్టి ఇరవై ఏడు వర్షాలు పిట్టలతో నిండి వారి ఇంట్లో కపటంతో నిండి కాబట్టి వీళ్ళంతా వారి ఇల్లు అంటే మీకు తెలిసి కూడా రామంటే నివాసం వారి జీవితం వారి శరీరం వారి మనసు కపటంతో నిండి ఉంది అంటే వేషధారణ బయటికి ఒకటి లోపలికొకటి దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులు అడుగుతారంట ఇది బహు ఆశ్చర్యంగా ఉంది గొప్పవారు ఐశ్వర్యవంతులు కావాలంటే కపటంతోనే అవుతారు అంటే మోసంతో అవుతారు వేషధారణ బయటికి ఒకటి చెప్పుకుంటా లోపల ఒకటి రహస్యంగా పెట్టుకుంటా అట్లా సంపాదించుకుంటారు వీళ్ళు ఈ లోకాన్ని కాబట్టి ప్రకృతి సహజంగా చూస్తే అన్నిలు కూడా ఇట్లనే ఉంటారు ఆత్మీయస్థితిలో చూస్తే యూధ లాంటి మతపరమైన భక్తి పరులు మత లేక మత భక్తి గలవారు వీళ్ళందరూ మతం కొను ఏమైనా చేస్తారు చిని కూడా చంపడానికి పోలికం జాబ్ అయ్యారు మనం చూస్తాం ఆ గురించి తక్కిన ఇతర మతంలో ఉంటారు కదా టెర్రరిస్టులు అయితే వాళ్ళు ఎందుకు అట్లా చేస్తారు అంటే వారి బోధలు ఏముందంటే వారి మత గ్రంథంలో వారి దేవుణ్ణి స్వీకరించని వారు అవిశ్వాసులు కాబట్టి అవిశ్వాసులని దేవుడే చంపమంటు అని చెప్తారు కాబట్టి చంపేడది నువ్వు కాదు నువ్వు పట్టుకొని చంపుతున్నావు కానీ చంపేడది మటుకు వారి దేవుడే అని వాళ్ళకి బోధిస్తారన్నట్టు వాళ్ళ అధి మతాధిపతులు అందుకు వాళ్ళు ధైర్యంగా పోయి చంపేస్తాడు టెర్రరిస్టులు మనుషులని ఇప్పుడు ఏమనుకుంటారంటే చంపేది నేను కాదు కదా మా దేవుడు కదా అనుకుంటున్నారు వాళ్ళు అంతగా మోసపోయిన మతం అది అంత నరకం పోతుంది కొన్ని లక్షల మంది కోట్ల మంది జన్లు ఆ మతంలో కాబట్టి వారికి ఎవరు చూపించారు కదా సత్యాలు అసలు వాళ్ళ దగ్గరకు పోయి మాట్లాడేట్టు భయపడతారే కాబట్టి వీళ్ళు క్యాచ్ చేస్తారు మనుషులని ఓన్లు పెట్టి ఉంచి ఉండి అంటే వీరికి అధికారం ఇచ్చింది దేవుడు దేవుడు ఎవరికి అధికారం సైతానికి ఇచ్చిండు సైతాన్ని వీనికి అధికారం ఇచ్చిండు చూడండి సైజ్ ఎట్ల పోతుంది సిగ్నల్ ఆ రీతిగా వీళ్ళు ట్రాప్ చేసి అందరినీ పట్టుకుంటున్నారు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నారు తర్వాత రైట్ హ్యాండ్ రైట్ అంటే ఏంటి కొడి కొడి కొడి తట్టు లేక రైట్ హ్యాండ్ గ్రీక్ భాషలో ట్వెల్వ్ నాట్ ఆ పదాలు నేను విశ్వీకరిస్తున్నా తెలుగులో ఇంగ్లీష్ చదువుకోకుండా ఒప్పుకోవడము పొందుకోవడము చూడండి పొందుకోవడం ఏదో పొందుకుంటున్నారు వాళ్ళు ఏదో తీసుకుంటున్నారు అన్నట్టు టేక్ అని ఉంటున్నారు అంటే ఏదో తీసుకుంటున్నారు ఈ తీసుకున్నాడు కదా రైట్ హ్యాండ్తోనే తీసుకుంటారు డబ్బులు ఎవరన్నా కాబట్టి రైట్ హ్యాండ్ కి సంబంధించింది ఈ తేళ్ల గుంపు ఆరు అంటే రైట్ హ్యాండ్ అని కూడా రీతిగా తర్వాత వీళ్ళకి పవర్ ఇచ్చాడు దేవుడు ఎవరు సైతాన్ అబ్ధోను వీళ్ళకి పవర్ ఇచ్చాడు కాబట్టి లూసిఫర్ కి వీళ్ళు రైట్ హ్యాండ్స్ అన్నట్టు తేళ్ సర్పాలకి రైట్ హ్యాండ్ అన్నట్టు సిక్స్ అంటే రైట్ హ్యాండ్ అన్నట్టు లేక రైట్ అన్నట్టు ైట్ సైడ్ అన్నట్టు ట్వంటీ నైన్ ఎయిటీ పట్టుకోవడం జబర్దస్తి చేసి బలవంతం చేసి గుంజుకోవడం లాక్కోవడం అనుంది ఉంది తర్వాత కొనిపోవడం అని కూడా ఉంది మనకు తెలిసి మత్సప్పటికీ ఇప్పుడు నిత్య నరకానికి కొనిపోబడుతుడు ఒకడు నిత్య జీవానికి వరకు విడుదల పొందుతున్నాడు అని చూస్తాం విడవ విడవబడ్డవాడు పాపి అని ఈ లోకం కొనిపోబడ్డవాడు పరిశుద్ధులని చెప్తుంది ఈ లోకం బైబుల్ మటుకు కొనిపోబడ్డవాడు నరకానికి కొనిపోబడుతున్నాడు విడబడ్డవాడు శ్రమల నుంచి విడుదల పొందినవాడు తీర్పు నుంచి విడుదల పొందినవాడు పరిశుద్ధ్యని బైబుల్ ఆపోజిట్ అవుతుందండి అంతపర జీవితం కాబట్టి ట్వంటీ నైన్ ఎయిటీ త్రీ కొనిపోబడ్డ గుంపు అని చెప్తుంది కొనిపోబడుతున్నారు ఇక్కడ నిత్య నరకానికి నిత్య నాశనానికి నిందల పాలగుట్టకు వీళ్ళు కొనిపోబడబడుతున్నారు 138, థర్టీ ఎయిట్ స్ట్రాంగ్ నంబర్స్ లో ఏముందంటే థర్టీ ఎయిట్ సిమిలర్ టు వన్ టు టేక్ ఫర్ వన్ సెల్ఫ్ అంటే తమ కొరకు అన్ని లాగుకుండే వాళ్ళు తీసుకుండే వాళ్ళు ఆసక్తితో వీటన్నిటినీ తీసుకుంటారు మనుషుల నుంచి అన్న విషయాన్ని జ్ఞాపకం నంబర్ వన్ ఫార్టీ టూ లో ఏముందంటే టు లిఫ్ట్అప్ టు టేక్అప్ ఆర్ టేక్అవే అంటే కొనిపోబడే వాళ్ళు అని చెప్తుంది అంటే నిత్య నరకానికి తిరిగి కొనిపోబడేవారు అని చెప్తుంది వాక్యం ఒకరు కొనిపోబడుతున్నారు ఒకరు విడుదల పొందుతున్నారు అన్న విషయం అదే ఒకరు ఎక్కడ కొనిపోబడుతున్నారు తిరిగి తిరిగి జ్ఞాపకం చేస్తున్నారు ఒకరు ఎక్కడ కొనిపోబడుతున్నారు నిత్య నరకానికి నిందల పాలగడానికి ఒకరు విడుదల పొందుతున్నారు నిత్య జీవం కొరకు కాబట్టి ఫిఫ్టీ త్రీ సెవెంటీ టు లిఫ్ట్ తర్వాత టు బ్రింగ్ ఫోర్త్ ర్న్ క్యీ అవే అంటే క్యారీ అవే అంటే తిరిగి కొనిపోబడం అని అర్థం తర్వాత కాల్చడం బ్రింగ్ ఫోర్త్ పొగ శిశువు పొగ శిశువు ఏ రీతిగా కాల్చబడతాడు అనే విషయాన్ని ఇది వాక్యం చెప్తుంది టు బ్రింగ్ ఫోర్త్ టు బర్న్ టు బ్రింగ్ ఫోర్త్ ఒక శిశువుని కనడము దాని తర్వాత కాల్చబడ కాల్చి కొనిపోబడడం అటు బహు అతికినట్లు అన్ని చూపిస్తుంది ఆరు అంటే టు వాండర్ అవే లూజ్ వన్ సెల్ఫ్ బై ఇంప్లికేషన్ టు నాశన నాశనం కావడానికి ఆరు అంటే మనం చూస్తున్నారు తేళ్లకు సంబంధించిన పోతే ఆరు అంటే నాశనం కావడానికి అని అడుద్దాం తర్వాత రైట్ హిబ్రూ పదం ఇప్పుడు చూస్తున్నాం రైట్ అంటే ఇది బహు ముఖ్యమైన రూట్ వాడి రైట్ హిబ్రూ భాషలో థర్టీ టు లో ఏముందంటే టు బి ఫిజికల్లీ రైట్ To be right-handed or take the right-hand side to turn to the right-hand. ఇది చాలా తేటగా ఉంది ఆరు అంటే రైట్ హ్యాండ్ అని అర్థం అంటే right-hand అంటే power అన్నట్టు Power అంటే ఈయన నా రైట్ హ్యాండ్ అంటారు ఇతను నా రైట్ హ్యాండ్ అంటారు ఇతను లేకుండా నేను ఏం చేయను అంటారు ఈ లోకంలో కాబట్టి రైట్ హ్యాండ్ అంటే పవర్ అబ్దోను వీళ్ళకి పవర్ ఇచ్చిండు కాబట్టి ఆరు అంటే పవర్ లేక రైట్ హ్యాండ్ లేక తేళ్లు అని కూడా అర్థం చేసుకోవాలా మనం కాబట్టి వీళ్ళందరూ ఆ అబ్దోను అనుచరులు అని జ్ఞాపకం చేసింది వాక్యం థర్టీ టు ఫ్రమ్ థర్టీ టు లో ఏముందంటే రైట్ హ్యాండ్ ఆర్ రైట్ సైడ్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ అదర్ ఆబ్జెక్ట్ కాబట్టి ఒక వ్యక్తికి రైట్ హ్యాండ్ వీళ్ళు అని అర్థం వాడు అబ్దోను అపోయియన్ అని మనకు తెలుసు वील वाड़ी रईट हैंड अन्ट तरवा थर्टी टू ट्वेंटी फैर के रईट हैंड आफ अ पर्सन आर आबजक्ट ऐस द स्ट्रांगर् मोर् डेक्सि लोकली दउथ अंटे दक्षिण अब इंका क्लियर आर संख्य दक्षिणा की सादृश सूचि దక్షిణం అంటే సౌత్ అంటాం కదా ఇంగ్లీష్ లో కాబట్టి రైట్ హ్యాండ్ అన్నా సౌత్ అన్నా లెఫ్ట్ హ్యాండ్ అన్నా ఒకటే అని చేస్తుంది అయితే సౌత్ అంటే తేళ్లకి సాదృశ్యం ఉత్తరం అంటే సర్పంలకు సాదృశ్యం అని కొన్నిసార్లు కొన్ని కొంతకాలం కింద నేను చూపించింది స్ట్రాంగ్ నంబర్స్ లో సౌత్ అంటే తేళ్లకి సాదృశ్యం నార్త్ అంటే సర్పంలకు సాదృశ్యం ఎందుకంటే నార్త్ ఎప్పుడు చల్లి ఉంటది సౌత్ ఎప్పుడు వేడి ఉంటుంది మన దేశం కూడా అంతే కదా సౌత్ అంతా ఎప్పుడు వేడిగా ఉంటది ఎక్కువ ఎండ ఉంటుంది సౌత్ లో నార్త్ అంతా చల్లగా ఉంటుంది ఎప్పుడు మరీ అన్యాయంగా ఉంటుంది ఈ సీజన్ నుంచి స్టార్ట్ అయితే మార్చి వరకు ముఖ్యంగా జనవరి ఫిబ్రవరిలో అయితే ఏం కనిపించావు హైవే మీద భయంకరమైన యాక్సిడెంట్స్ అయితే ఉంటాయి నార్త్ అంత భయంకరమైన చలి మంచుకి అసలు ముందు నుంచి ఏం కనిపించవు స్పీడ్ వచ్చి కొట్టుకుంటుంటాయి కార్లు చాలా భయంకరంగా ఉంటుంది అండి నార్త్ చలికి సాదృశ్యం అన్నట్టు నార్త్ అమెరికా చల్లగా ఉంటుంది సౌత్ అమెరికా వేడిగా ఉంటుంది ఒకటే విధానం నార్త్ చల్లగా ఉంటే సౌత్ వేడిగా కాబట్టి సౌత్ అనేటిది తేళ్లకు సాదృశ్యం ఎందుకంటే తేలికాటు వేడికి సంబంధించింది అది గడిస్తే మండుతుంది దాని పాయిజన్ బ్లడ్లకు పోతుంటే నరాలకు వెళ్ళి వంట ఉంటుంది అన్నట్టు అది ఏం చేసినా పోదాం అంటాం మెడిసిన్ తీసుకుంటే తప్ప బగ బగ బగ మండుకుంటా పోతా తర్వాత వారి నుదిటి అందు అని చూస్తున్నాం ఇప్పుడు దాంతో నేను రోజుకి క్లోజ్ చేస్తా అందు అన్న విషయం థర్టీ త్రీ ఫిఫ్టీ నైన్ ఫోర్ హెడ్ థర్టీ లో ఏముందంటే నుదిటి అందు అంటే ముఖము అనుంది తర్వాత ఆయన కవళిక అని కూడా కాబట్టి ముఖానికి సంబంధించింది మనసుకు సంబంధించింది వారికి సంబంధించింది మనసుకు సంబంధించింది కాబట్టి తెలుసు మన మనకు కావాల్సింది క్రీస్తు కలిగిన మనసు కానీ ఈ తేళ్లకి సైతాన మనసు లేక అంత్యక్రీస్తు మనసు అన్నట్టు ఎవరైతే ఈ ముద్ర వేసుకుంటారో వారికి అంత్యక్రీస్తు మనసు ఉంటుంది ఎవరైతే ముద్ర కలిగి ముద్యంతర్నీకరించి వారికి క్రీస్తు కలిగిన మనసు ఉంటుంది అన్నట్టు అయితే కంక్లూడింగ్ నేను వివరించుతున్నాను ఈ నుదుటి మీద గాని చేతుల మీద కాని వేసుకునే వాళ్ళు ఎవరు అంటే తేళ్లు సర్పములు ఈ ముద్రలు ఈ రెండు గుంపులు వేసుకుంటాయి కానీ గొప్ప జనం వేసుకోరు ఇదొకటి గుర్తు చేసుకోండి గొప్ప జనం వేసుకోరు వాళ్ళని మరణి మరణానికి అప్పగిస్తారు వాడు ఇంతవరకు మాతపాటున్నావు ఇప్పుడు నీకేమైంది కాబట్టి వాళ్ళు గుర్తిస్తారు అవును ఇవన్నీ ్రదర్స్ సిస్టర్స్ చెప్పారు మాకు ఈ వాక్యాలు అప్పుడు మేము స్వీకరించలే ఇప్పుడు కరెక్ట్ గా జ్ఞాపకానికి అని అప్పుడు వాళ్ళ మనసు మారుతా ఉంటది మనకు మటుకు క్రీస్తుగలిగిన మనసు ఉంది వాళ్ళకి అంతవరకు అందుకని వాళ్ళు దాన్ని గ్రహించలేకపోతున్నారు ఎందుకు అంటే థర్టీ త్రీ ట్వంటీ సిక్స్ లో టు ద కేస్ ఆఫ్ జెనిటివ్ అసోసియేషన్ ఆర్ అక్యూజేటివ్ ససెషన్ with which it is ఇట్ ఈస్ జాయిండ్ అనుంది ఆర్ టుగెదర్ అనుంది కాబట్టి జాయినింగ్ టుగెదర్ అనే పదాలు బాగా జ్ఞాపనకు వస్తే మనకి అర్థం వస్తుంది ఫార్టీ ఎయిట్ సిక్స్టీ టూ లేముందంటే అసోసియేషన్ కంపానియన్షిప్ తర్వాత కాంపోజిషన్ కంప్లీట్నెస్ అనుంది అంటే ఈ రెండు గుంపులు ఆరు వందల అరవై కాబట్టి ఆరు వందల అరవై అంటేనేమో సర్పములకు సాదృశ్యం ఆరు అంటే తేళ్లకు సాదృశ్యం వీరితో పాటు కలిసినదే గొప్ప జనము కాబట్టి అసోసియేషన్ జాయిండ్ టుగెదర్ అంటే వాళ్ళతో కలిసి అసలు అయితే మొదటి రెండు ముంపులు కలిసి జాయిండ్ టుగెదర్ కాబట్టి వారి మైండ్ అంత్యక్రిస్తు మైండ్ ఎందుకంటే అపోలియాను అప్డౌన్ వీళ్ళకి శక్తినిచ్చాడు కాబట్టి తేళ్లకే సైతాను మనసు కలిగి ఉన్నవాళ్ళు అంత్యక్రీస్తు మనసు కలిగిన వారన్నట్టు అనక్ మటుకు క్రీస్తు కలిగిన మనసు కలిగిన వారం ఉపజనము ఈ యొక్క మనసుకి వచ్చే ట్యాంక్ లేట్ అవుతుంది అన్నట్టు ముద్రలు వీడి మీద పడకుండా వీళ్ళు తప్పించుకోవడానికి ఎవరు చెప్తే వీళ్ళు తప్పించుకుంటారని నేను వచ్చే వారం వచ్చే వారము తిరిగి లక్ష మందికి సంబంధించిన పోదా అక్కడి నుంచి కొన్ని వారాలు నేను అది చూపించబోతున్నా ఆ ఎక్కువ నేను ఎప్పుడు చూపించలే లక్ష నలభై నాలుగు వేల మందికి సంబంధించిన బోధలు కానీ పద్నాలుగవ అధ్యాయంకి మనకు సిద్ధమవుతున్నాం ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయం అది అధ్యాయం సిద్ధం నెక్స్ట్ వీక్ చూపిస్తాను లేకుంటే అటొచ్చే వీక్ నుంచి నేను చూపిస్తా స్టార్ట్ చేస్తాను లక్ష మందికి సంబంధించిన బోధ పద్నాలుగవ అధ్యాయంలో ఉంటది ఎందుకు అంటే క్రీస్తు కలిగిన మనసు గొప్ప జనం పొందుకోవాలంటే వీళ్ళే బోధించాలి కాబట్టి కొన్ని వాక్యాలు నేను చూపించేసి ముగించేస్తా ఏహెచ్కేల్ గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం ఏహెచ్కేల్ గ్రంథము ఇరవై ఒకటో నేను చేసేటట్టు చదువుకుంటూ మీరు తర్వాత దాన్ని ధ్యానించండి వాక్యాన్ని ధ్యానించామని చెప్తుంది బైబిల్ కాబట్టి మనం వాటిని దీర్ఘంగా ధ్యానించాలా ఏహెచ్కేల్ గ్రంథము ఇరవై అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వర్షాలలో కొన్ని చూపిస్తాను మీకు మరియు యహో వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ చదివిచ్చాను ఎందుకు ఇవి కలిసి ఉంటాయి గుంపులు అనేది నరపుత్రుడ పొబ్బును రాజు కట్కం వచ్చిటకు రెండు మార్గములను ఏర్పరచము ఇవి రెండు గుంపులు ఆ రెండును ఒక్క దేశంలో నుండి వచ్చినట్లు సూచించుటకై ఒక హస్త రూపము గియము పట్నపు వీధి కొనను దాని గీయము కాబట్టి ఇక్కడ ఏం చెప్పిస్తుంటే రెండు మార్గములు దాని తర్వాత ఈ రెండు మార్గములు ఒకటే దేశానికి సంబంధించినవి అంటే ఈ రెండు గుంపులు ఒకటే మనసు కలిగిన ఏంది అంత్యక్రిస్తు మనసు కలిగిన వాళ్ళు అన్నట్టు అదే రీతిగా పదిహేనవ వచ్చినం చూడండి అదే అధ్యాయము పదిహేనవ వచనంలో వారి గుండెలు కరిగిపోనట్లు అదే చేస్తున్నాం మనం వచనం ఇరవై అధ్యాయము పదిహేనవ వచనంలో చూడండి వారి గుండెలు కరిగిపోనట్లు పడద్రోయ ఆ అడ్డం వారి గుమ్మలో నేను కట్కము దూసేదను మన తెలుసు భోజనం పట్ల వెనక గట్కం వెళ్తాదని మనం మామూసు గ్రంథంలో తరతెచ్ గ్రంథంలో చూసినా హెచ్కేలు వెంటలకు సంబంధించిన బోధలు చూసినాం అయ్యయో అది తల తల్లాడుచున్నది హతము చీటకై అది దూయబడి ఉండదు కట్కమ సిద్ధపడి పొడివైపు చూడము ఎడవైపు తిరుగుము రెండు గుంపులు ఎక్కడ నీకు పని ఉండను అక్కడికి తిరిగము నేను కూడా నా చేదలు తెరుచుకొని నా క్రోధము తీర్చుకుందును యహోనగు నేనే ఈ మాట ఇచ్చియున్నాను కాబట్టి ఇది కేవలము రఘు యొక్క సంకల్పం ఏ మార్గాలు పదహార వచ్చి చూస్తున్నాం పొడి వైపు చూడము ఎడం వైపు చూడము బాగా అర్థం చేసుకుని కుడి వైపు అంటే సర్పంలో సాదృశ్యం ఎడమ వైపు అంటే తేళ్లకు సాదృశ్యం కాబట్టి మనం చూసినాం ఎస్కేలు వెంటకలకు సంబంధించిన బోధలో ఇక్కడ మొదటి రెండు గుంపులని చంపేసినాక మూడు గుంపు వెంట పరిగెత్తుతుంది ఎంత త్వరగా మార్పు చెందితే అంత త్వరగా అది వాళ్ళు విడిచిపెడుతుంది లేదంటే వాళ్ళందరూ మరణించక తప్పదు గొప్ప మరణించక తప్పదు వచ్చేవారం నేను విషయ గ్రంథము ముప్పైవ అధ్యాయాన్ని నేను చూపిస్తా పెద్ద ప్రవర్తాలకు సంబంధించిన వాక్యాలు ఎప్పుడు ధ్యానించలేదు అంత దీర్ఘంగా గాని అక్కడక్కడక్కడ అండినట్టు అంటే వెళ్ళిపోతా ఉన్నాయి మనకి వచ్చేవారము విషయ గ్రంథము ముప్పైవ మనం చూస్తున్నాము ఈ మూడు గుంపులుగా అనిపిస్తూ ఉంటాయి మనకి డైరెక్ట్ గా నాలుగోలుగా అనిపిస్తుంది గొప్ప జనం కనిపిస్తుంది తేళ్లుగా అనిపిస్తాయి సర్పాలుగా అనిపిస్తాయి దాని లక్ష నలభై నాలుగు వేల మంది కూడా కనిపిస్తారు ఈ ముప్పయో అధ్యాయంలో ఇవి అతికినట్లుంటాయి మనకి ఎందుకంటే వారికి నువ్వు వాక్యం చెప్పకపోతే వారికి నువ్వు ఈ చూపించకపోతే ముఖ్యంగా ఇరవై ఎక్కడంటే ముప్పయో అధ్యాయము టైం లేదు ఇంకా చాలు ఇరవై ఇరవై ఆరు చూస్తాం నువ్వు వాళ్ళకి ఈ బోధ బోధించకపోతే వాళ్ళు లక్ష నలభై రారు లేక హతసాక్షులయ్యే టైంకి వారికి క్రీస్తు గల్డ మనసు రాదు చెప్పకపోతే అవటి గొప్ప జనము ఎవరు కూడా నశించుకోకుండా ఉండాలంటే క్రీస్తు గల్డ మనసు కలిగిన లక్ష వేల మంది ఆ మనసుని వీలికి ప్రకటించాల గొప్ప అటువంటి ప్రకటించే బిడలుగా దేవుడు మనల్ని అందరినీ తయారు చేయాలి పరశుద్ధ్రబాబు తండ్రి మీకు వందనాలు అయినా తర్వాత మీరు మాకు అది ఆరు వందల ఆరు కాదు అని అవి రెండు సంఖ్యలు ఎందుకంటే వీటిని లెఖించమన్నారు ప్రభా ప్రభా వీటిని అర్థం చేసుకునేవాడు జ్ఞానం గలవాడు అన్నారు ప్రభా మళ్ళీ మీకు వందలు ఇది మేము చేసుకున్న పని కానే కాదు ప్రభా ఇది కేవలం మీ యొక్క కనికరము కృప దాన్ని మీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాం నైనా అవును ప్రభా వీటిని అందరు గ్రహించాలా నేర్చుకోవాలా ఇది ప్రకటించాలో గ్రంథాన్ని ప్రకటించే వారు బహు అరుదుగా ఉంటారు ప్రపంచంతో కానీ మీరు మమ్మల్ని ఆ రీతిగా ఎన్నుకున్నారనైనా ఎందుకు అంటే గొప్ప జనం కొరకు వాళ్ళు ఎవరు మీకు ఇష్టం లేదు ఎవరిని మరణించడం మీకు ఇష్టం లేదు నైనా వారి మీద రెండో వర్ణం ఏ అధికారం వాక్యం ఉంది బ్రహ్మ అవును బ్రహ్మలే ఆ వాక్య వారి జీవితం నెరవేరాలంటే మీరు మాకిచ్చిన పని నేర్చుకుని ప్రకటించలాగన వీటిని గ్రహించి అనేకలకు ప్రకటించాలి కృపా భాగ్యాన్ని మాకు అనుకరించి నడిపించమని రాత్రి మాకు మంచిదర దయచేసి వేకుండా సహాయపడమని ఏసుక్రీస్తు పరిశుధన తండ్రి అదే మన పరమైన ఏ శ్రీ క్రీస్తు యొక్క కృపా సమాధానం నడిపింపు మనందరికి సదాకాలం అండ్ కాక ఆన్ అండ్ గుడ్ నైట్ ధరస్టార్